నిన్న నేను మీకు చెప్పిన విషయాలలో ఎన్నో విషయాలు మీకు గుర్తుండే ఉంటాయి మీరు వ్రాసుకుని కూడా ఉండి ఉంటారు నిన్న నాకు ఒక విషయం తెలియజేశారు బాబూజీ గారు ఆ విషయం మీ అందరికీ తెలియాలని నా విన్నపం ఆ విషయం ఏమిటంటే ఒకసారి వారు టీవీఎస్ గ్రూప్ ఉంది కదా టీవీఎస్ ఇక్కడి చెన్నైలో ఒక పెద్ద గ్రూప్ బహుశా భారతదేశంలో కూడా పెద్ద గ్రూప్లలో అది ఒకటి వారి ఇంటికి వారు భోజనం చేయడానికి వెళ్ళారు ఆ విషయం కొద్దిగా చెప్పండి సోదరి సోదరులకు నమస్కారం దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల క్రితం ట్రస్ట్ ఇంకా ప్రభావతి జయప్రకాష్ల సమ్మేళనం జరిగినప్పుడు అప్పుడు టీవీఎస్ అధినేత్రి అందులో ట్రస్టీగా నియమితులయ్యారు అప్పుడు మొదటి మీటింగ్ వారి ఇంట్లోనే జరిగింది అందులో రామ్నాథ్ గోయంక ఎంఎం రామస్వామి ఇంకా మహాలింగం అలా ఎంతోమంది ఇక్కడి ల్యూమినరీస్ అందరూ మా ట్రస్టీలు ఈ సంస్థకు అప్పుడు వారి ఇంట్లోనే మొదటి మీటింగ్ జరిగింది మమ్మల్ని అందరినీ భోజనానికి ఆహ్వానించారు అక్కడ భోం భోంచేసిన తర్వాత అందరూ అనుకున్నారు ఈ పప్పు చాలా రుచికరంగా ఉంది అని నిన్న వారు చెప్పినట్లుగా దీనిని ఎలా వండారు అని అడిగితే వారు మీరే చూడండి అని ఆ పైకి తీసుకువెళ్లారు అక్కడ చూస్తే మట్టి పాత్రలున్నాయి నేనన్నాను మరి గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుందేమో కదా అని వారన్నారు నిజమే గ్యాస్ ఖర్చు ఎక్కువవుతుంది నిజమే కానీ వండిన పదార్థం ఎంతో రుచికరంగా ఉంటుంది అని చెప్పారు వారు వారి దగ్గర బయోగ్యాస్ ఏర్పాటు చేయబడి ఉండింది ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది ముప్పై ఏళ్ల క్రితం నేను స్వయంగా చూశాను మట్టి పాత్రలు అది కూడా అంత గొప్పవారి ఇంట్లో అదే విషయం నిన్న వారితో చెప్పాను మీరు మట్టిపాత్రలను గురించి చెప్పారు ఇప్పుడు మళ్లీ మట్టిపాత్రలు రాబోతున్నాయి అని ఎందుకంటే మేము కూడా చూశాం మాకు పదేళ్ల వయసున్నప్పుడు బీహార్లో ప్రతి ఇంట్లో కేవలం మట్టిపాత్రలు రొట్టెలను ఒత్తడానికి కూడా ఏ పరికరాలు వాడేవారు కాదు కేవలం చేతితోటే ఇలా ఇలా చేసి ఆ పెనం కూడా మట్టి పెనమే ఉండేది కాబట్టి నేను చెప్పినట్లుగా ప్రతి గ్రామంలోనూ ఈ విషయం తెలిసి ఉండేది నేను అదే అన్నాను ఇదొక సర్కిల్ వంటిది మీరు చూస్తూ ఉండండి మళ్ళీ అవే పద్ధతులు అవలంబించబడతాయి అని ధన్యవాదాలు ఈ విషయం మీ దృష్టికి తేవడం ఎందుకు ప్రధానం అంటే వేల కోట్ల ఎంపైర్కి యజమానులైన టీవీఎస్ గ్రూప్ వారి ఇంట్లోనే మట్టి పాత్రలు ఉపయోగించగలిగితే మీ ఇంట్లో కూడా ఉపయోగించవచ్చు అంటే మనము ఈ వంకలు పెట్టుకోకూడదు అవి ఎక్కడా దొరకట్లేదు సమయం ఎక్కువగా తీసుకుంటుంది వాటిని ఎక్కడ నుంచి పట్టుకురావాలి ఇలా మన మనసులో ఏ అవంతరాలు అవాంతరాలున్నాయో అవి మళ్లీ తలెత్తకుండా ఉండడానికి ఈ ఉదాహరణ ఎంతో ముఖ్యం ఇంకా ఇటువంటి ఉదాహరణ నేను భారతదేశంలో ఉండే వేల గురించి చెప్పగలను వారి గురించి మీరు వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటారు వార్తల్లో వింటూ ఉంటారు టీవీలో చూస్తూ ఉంటారు ఎక్కువ మంది ఇళ్లలో మట్టిపాత్రలు వంటగదుల్లో ఉపయోగించబడుతూ ఉంటాయి మీరు వింటే ఆశ్చర్యపోతారు ధీరుభాయి అంబానీ ఇంట్లో రొట్టెలు ధీరుభాయి అంబానీ ఇంట్లో రొట్టెలు మట్టిపెనం మీద వేయించబడతాయి నాకొకసారి వారి ధర్మపత్ని కోకిలాబెన్ గారితో మాట్లాడే అవకాశం లభించింది మీరిలా మట్టిపెనం మీద ఎందుకు రొట్టెలు వేస్తారు ఇవి బాగా పాతబడిన విధానాలను చూపిస్తాయి కదా ఇలా నేను కావాలని వారితో అన్నాను మీరు తిరిగి పద్దెనిమిదో శతాబ్దంలోకి వెళుతున్నట్లు నాకు అనిపిస్తుంది ఈ రోజుల్లో కూడా ఏమిటి మట్టి పాత్రలు మట్టిపెనాలు అంటే కోకిలాబయన్ గారన్నారు ఎవ్వరు ఏమనుకున్నా నాకేమీ పర్వాలేదు నాకు ఈ రొట్టెలిష్టం అలాగే మా ఇంట్లో అందరికీ ఈ రొట్టెలిష్టం అందుకే మేము మట్టిపాత్రల్లోనే రొట్టెలు తయారు చేస్తాం మీరు గుజరాత్ అంతా తిరిగి చూస్తే రాజస్థాన్ అంతా చూస్తే ఈరోజుకి ఒకళ్ళిద్దరూ కాదు లక్షల్లో కాదు కోట్లలో మట్టి పెనాలపై రొట్టెలు తయారు చేస్తున్నారు తింటున్నారు ఇంకా నేను వినయంగా మీకు మరొక విషయం విన్నవిస్తున్నాను వారు మీకంటే ఎక్కువ ఆరోగ్యవంతులు మీకంటే ఎక్కువ బలవంతులు మనము ఆరోగ్యంగా ఉండాలంటే దృఢంగా ఉండాలంటే ఈ విషయాలపై దృష్టి సారించి వీటిని అనుసరించవలసిన అవసరం ఉంది ఈ విషయాలను మీరు పాటించేటట్లయితే ఎంత గొప్ప మార్పు జరుగుతుందంటే భారతదేశంలో ఇప్పుడు భారతదేశంలో నూట కోట్ల మంది ఉన్నారనుకోండి నూట పన్నెండు కోట్ల మందిలో ఇరవై కోట్ల కుటుంబాలున్నాయి ఇరవై కోట్ల కుటుంబాలకు ఇరవై కోట్ల వంటగదులున్నాయి ఒకవేళ ఈ ఇరవై కోట్ల వంటగదులలో పాత్రలు రావడం మొదలు పెడితే ఇరవై కోట్ల మట్టిపెనాలు తయారవుతాయి దానితో లక్షల మంది కుమ్మరులకు ఉపాధి లభిస్తుంది వారు నిరుద్యోగులై కూర్చున్నారు వారికి పని దొరకడం లేదు ఈ మట్టి గిన్నెలలో ఇరవై కోట్ల ఇళ్లలో పప్పు తయారవుతూ ఉంటే అన్నం తయారవుతూ ఉంటే కోట్లమంది కుమరులు కుమ్మరులు మట్టిగిన్నెలు తయారు చేయడంలో నిమగ్నులవుతారు వారిప్పుడు ఉపాధి లేకుండా ఉన్నారు భారతదేశంలో కుమ్మరుల సంఖ్య దాదాపు బ్రాహ్మణులతో సమానంగా ఉంది ప్రభుత్వం యొక్క గణాంకాల ప్రకారం దాదాపు పద్దెనిమిది శాతం కుమ్మరులున్నారు ఆ కుమ్మరులకు సంబంధించిన జాతుల వారున్నారు అలాగే పద్దెనిమిది శాతం మంది బ్రాహ్మణులున్నారు కాబట్టి ఇంత పెద్ద జనసంఖ్యకు మనం ఉపాధి కల్పించగలిగితే అది చాలా గొప్ప విషయం అందుకే ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుంది మీకు ఆరోగ్యమైతే ఎలాగూ లభిస్తుంది ఇంకా నా మనసులో ఉన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేమిటంటే మీరు మట్టితో జోడించబడి ఉంటారు మట్టితో జోడించబడి ఉండడం చాలా గొప్ప విషయం మనం ఎక్కడెక్కడి నుంచో చెన్నైకి వచ్చాం కొందరు బీహార్ నుంచి వచ్చారు కొందరు రాజస్థాన్ నుంచి మరికొందరు గుజరాత్ నుంచి మనకు మనసులో అనిపిస్తూ ఉంటుంది మనం మన మట్టితో జోడించబడి ఉంటే ఎంత బాగుంటుంది అని మనం మన మట్టితో జోడించబడి ఉండడానికి చెన్నై లాంటి నగరంలో ఒకే మార్గముంది మీరు ఈ మట్టితో తయారు చేయబడిన పాత్రలు ఉపయోగిస్తే ఆరోగ్యం దృష్ట్యా ఎలాగూ చాలా మంచిది ఇంకా ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా మంచిది నేను నిన్న చెప్పిన విషయాలను ఒకసారి మళ్లీ ఒక్క నిమిషంలో రిపీట్ చేస్తాను నిన్న నేను వాగ్భటాచార్యులు రచించిన ఒకే సూత్రాన్ని మీ ముందు వ్యాఖ్యానించడం జరిగింది అదేమిటంటే ఏ ఆహార పదార్థాన్ని వండేటప్పుడు లేదా తయారు చేసేటప్పుడు సూర్యరశ్మి సోకడం కానీ గాలి తాకడం కానీ జరుగదో అటువంటి ఆహారాన్ని ఎప్పటికీ భుజించవద్దు ఈ విషయాన్ని వ్యాఖ్యానిస్తూ మనం పవనం యొక్క స్పర్శ మరియు సూర్యరశ్మి ఏ విధంగా వండటంలో లభించదు అన్న విషయంతో మొదలుపెట్టాం ఆ విషయంలో మొదటగా మన ముందుకొచ్చింది ప్రెషర్ కుక్కర్ ప్రెషర్ కుక్కర్లో వండిన ఆహార పదార్థాలను తినవద్దు నిన్న నేను ఎంతో విస్తారంగా ఈ విషయాన్ని వివరించాను ఈరోజు కేవలం పునరుచ్చరిస్తున్నాను గుర్తుంచుకోవడానికి అందుకు ప్రత్యామ్నాయంగా నేను మీకు తెలియజేశాను మట్టి పాత్రలలో వంట చేయమని మట్టి పాత్రలలో వంటచేయడం వెనుక ఉన్న గొప్ప శాస్త్రీయ కారణమేమిటంటే ఈ మట్టిలో పద్దెనిమిది రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి ఈ విషయాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకండి కాల్షియం మట్టిలో ఉంది ఐరన్ మట్టిలో ఉంది సిలికాన్ మట్టిలో ఉంది సల్ఫర్ మట్టిలో ఉంది మీ శరీరానికి ప్రతిరోజు రోజు పద్దెనిమిది రకాల సూక్ష్మ పోషక విలువల అవసరం ఉంటుంది మీకు పద్దెనిమిది రకాల పోషక విలువల అవసరం ఉండే విషయాన్నే మీరు రకరకాలుగా చెబుతూ ఉంటారు మాకు ప్రోటీన్స్ కావాలి మాకు విటమిన్స్ కావాలి మాకు కార్బోహైడ్రేట్స్ కావాలి మాకు ఫ్యాట్స్ కావాలి ఇలా డాక్టర్లు అంటూ ఉంటారు కదా నేటి భాషలో మీకు ప్రోటీన్స్ లోపం ఉంది మీకు ప్రోటీన్స్ కావాలి మీకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా కావాలి మీకు ఫ్యాట్ కావాలి ఇలా మనకు అవసరమైన వాటినన్నిటినీ నేను రసాయన శాస్త్రం యొక్క భాషలో నిన్న చెప్పాను ఈరోజు కూడా చెబుతున్నాను ఇలా పద్దెనిమిది రకాలైన సూక్ష్మ పోషక విలువలున్నాయి అవి లభించడంలో మీ భోజనం సమగ్రమవుతుంది అంటే భోజనం పరిపూర్ణమవుతుంది పైగా సంయోగవశాత్తు లేదు ప్రకృతి నియమాల కారణంగా కావచ్చు ఈ పోషక విలువలన్నీ మట్టిలో ఉన్నాయి అందుకే మట్టి పాత్రల వినియోగం మీకు చాలా మంచిది మీకు వైజ్ఞానికమైన రెండో కారణాన్ని తెలియజేశాను ఏ పదార్థం పొలంలో పండడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందో ఆ పదార్థాన్ని వండడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాలి ఎందుకంటే నేను మీకు చెప్పాను పొలంలో కందిపప్పు పండాలంటే 7 నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది 7 ఏడు పాటు అది క్రమక్రమంగా కొన్ని ప్రోటీన్స్ తీసుకుంది ప్రోటీన్స్ రూపంలోని కెమికల్స్ ను భూమి నుంచి స్వీకరించింది ఇలా కందిపప్పులోని పప్పులు ఏడు ఎనిమిది నెలలపాటు స్వీకరిస్తూ వచ్చాయి ఆ వేర్ల ద్వారా కాండం ద్వారా ఇప్పుడు ఆ పప్పును వండాలి అంటే ఎక్కువ సమయమే తీసుకోవాలి మీరు తక్కువ సమయంలో దాన్ని వండడం వల్ల దానిలోకి ఏ ప్రోటీన్స్ చేరాయో ఇంకా పలు రకాలైన పోషక విలువలేవైతే చేరాయో అవన్నీ తిరిగి మీ శరీరంలో ప్రవేశించే అవకాశం లేదు అవి ఛిద్రమౌతే అది మీకు ఏమాత్రం ఉపయోగకరం కాదు నేను చెప్పినట్లుగా ప్రెషర్ కుక్కర్లో ఆవిరి యొక్క ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ గింజలు పగులుతాయి అవి వండబడవు పగులుతాయి అలా విరిగిన గింజలు క్రిందినుంచి వేడి నీళ్లుండడం వల్ల మీకు ఉడికినట్లుగా కనిపిస్తాయి వాస్తవానికి అవి ఉడకలేదు అవి సాఫ్ట్గా అయ్యాయి మెత్తగా తయారయ్యాయి ఉడకడం అంటే అర్థం నేను మీకు చెప్పాను ప్రకృతి వాటిలో మనకు అవసరమైన ఏయే ఏ పోషక విలువలనుంచిందో అవన్నీ మనం స్వీకరించే స్థితికి రావడం అప్పుడే అవి ఉడికినట్లు అర్థం అవి గోధుమలైనా కందిపప్పైనా పెసరపప్పైనా కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో నిలుపుకుంటే ఉడకడం అంటే ఏమిటి మగ్గడం అంటే ఏమిటి ప్రెషర్ కుక్కర్లో మగ్గడం జరుగుతుంది మట్టి పాత్రలో ఉడకడం జరుగుతుంది ఎందుకంటే మట్టి పాత్రలో నెమ్మది నెమ్మదిగా ఉడుకుతుంది ప్రతి వస్తువు కారణం మట్టి గొప్ప ఉష్ణవాహకం కాదు మీలో విద్యార్థులెవరైనా ఉంటే తెలుస్తుంది బ్యాడ్ కండక్టర్ ఉష్ణం యొక్క సంవాహకం కాదు అంటే మట్టికి ఏ వస్తువు ఉష్ణం రూపంలో త్వరగా అందదు దానికి ఉష్ణం నెమ్మదిగానే అందుతుంది అందుకే నెమ్మదిగానే పప్పు ఉడుకుతుంది పప్పు ఉడికితే క్రమక్రమంగా అందులోని మైక్రోన్యూట్రియంట్స్ నీళ్లతో పాటుగా వస్తాయి తరువాత మీరు దానిని తింటే మీ శరీరానికి పూర్తి పోషక విలువలందుతాయి భగవంతుడు ఏదైనా పదార్థాన్ని సృష్టించినా ప్రకృతి ఏదైనా పదార్థాన్ని తయారుచేసినా అందులోని పోషక విలువలు మీకు అందాలని తయారు చేయబడ్డాయి ఈ పప్పు తయారైంది కదా మీరు శ్రద్ధగా పరిశీలిస్తే ఆ మొక్కలో పైభాగంలో ఉన్నదాన్ని మనం తింటూ ఉన్నాం మధ్యభాగాన్ని జంతువులు తింటూ కాబట్టి భగవంతుడు ప్రకృతి ఆ విధమైన ఏర్పాటు చేశారు ఉన్నాయి ఆ మొక్కలో ఎత్తైన భాగాన్ని మనం తింటూ ఉన్నాం మధ్యలో మిగిలిన భాగం ఏదైతే ఉందో దాన్ని కాండం అంటాం దాన్ని జంతువులు తింటున్నాయి ఇంకా క్రింది భాగం మిగిలిన భాగమేదైతే ఉందో వాటిని వేర్లు అంటామో అది భూమి కోసమే మట్టికోసమే ప్రకృతి ఎంతో ఆలోచించి వీటన్నిటినీ చేసింది భగవంతుడు ఎంతో బుద్ధికుశలతతో వీటన్నిటినీ తయారుచేశాడు మనుషుల కోసం ఒక భాగం అందులో కొద్ది భాగాన్ని మీరు కావాలనుకుంటే పక్షులకు కూడా తినిపించవచ్చు మనుషులు పక్షుల కోసం ఒక భాగం జంతువుల కోసం ఒక భాగం ఇంకా ప్రకృతిలోని భూమి కోసం మట్టికోసం మరొక భాగం ప్రతీ పంట విషయంలోనూ మనకిదే కనిపిస్తుంది కాబట్టి భగవంతుడు మీకోసం ఏదైతే తయారు చేశాడో దానిని ఎంతో ఆలోచించి తయారుచేశాడు అలాగే జంతువుల కోసం తయారు చేసింది కూడా ఎంతో ఆలోచించిచేశాడు అలాగే మట్టి కోసం కాబట్టి దాని నుంచి మనం జీవితంలో పూర్తి ప్రయోజనాన్ని పొందగలిగితే చాలా మంచిది వాగ్భటాచార్యులవారు బహుశా అందుకే ఈ సూత్రాన్ని రచించారు నిన్న మనం ప్రెషర్ కుక్కర్ గురించి ఎంతగానో చర్చించాం నిన్నటి విషయానికి సంబంధించినదే నేనీరోజు కొద్దిసేపు ప్రస్తావిస్తాను రెఫ్రిజిరేటర్ విషయం రెఫ్రిజిరేటర్ ఎటువంటి పరికరం అంటే అందులో ఉంచబడిన పదార్థానికి కూడా సూర్యరశ్మీ సోకదు వాయువు యొక్క స్పర్శ కూడా కలుగదు మీకు తెలుసా రెఫ్రిజిరేటర్ ఒక మౌలికమైన సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది ఏమిటా సిద్ధాంతం మీ రూమ్ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో మీ గది యొక్క ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతను అది పుట్టిస్తుంది ఇప్పుడు ఇది ప్రకృతి యొక్క సహకారంతో అయితే జరగదు ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా మీ రూమ్ యొక్క టెంపరేచర్ ముప్పై డిగ్రీలు లేదా ముప్పై డిగ్రీలు లేదా ఇరవై డిగ్రీలు ఇరవై డిగ్రీలు ఉంటుంది అందుకే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి అది పనిచేయవలసి ఉంటుంది అందుకోసం ఎక్స్ట్రా ఎఫర్ట్ అది పెట్టవలసి ఉంటుంది కోసమని రసాయన శాస్త్రంలో ఏ గ్యాస్లైతే ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపకరిస్తాయో ఆ గ్యాస్లను రెఫ్రిజిరేటర్ యొక్క తయారీలో ఉపయోగిస్తారు అలా ఒకటో రెండో కాదు అటువంటివి పన్నెండు గ్యాస్లను రెఫ్రిజిరేటర్ ఉపయోగిస్తుంది వాటిని విజ్ఞానశాస్త్రంలో సిఫ్సీస్ అంటారు క్లోరో ఫ్లోరో కార్బన్స్ అందులో క్లోరిన్ ఉంది ఫ్లోరిన్ ఉంది ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఉంది మీరు రసాయన శాస్త్రం యొక్క డిక్షనరీను తెరిచి చూస్తే మీలో రసాయన శాస్త్రం చదివి ఉన్నవారికి ఇది తేలికైన విషయమే ఒకవేళ చదవని వారెవరైనా ఉంటే వారు డిక్షనరీలో చూస్తే క్లోరిన్ క్లోరిన్ పక్కన వ్రాసి ఉంటుంది విషం డిక్షనరీని నేరుగా చూడండి టెక్స్ట్ గురించి చెప్పడం లేదు మీరొక డిక్షనరీ నొక్కొని అందులో చూడండి పక్కనే వ్రాసి ఉంటుంది విషం తరువాత ఫ్లోరిన్ చూడండి అది తీవ్ర విషం ఇక కార్బన్ డై అయితే విషాలకే బాబు మీకు తెలుసు ఈ శరీరం యొక్క శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో దీనిని ప్రాణాయామంటారు దీనిలో మనం వదిలేది కార్బన్ డై ఆక్సైడ్నే దానినెందుకు వదలడం ఒంట్లోనే ఉంచుకోవచ్చు కదా దాని దానిమీద మీకు అంత ప్రేమ ఉంటే దానితో తయారైన రెఫ్రిజిరేటర్ను మీరు ఇంట్లో ఒక అందమైన ప్రదేశంలో ఉంచారే అది కార్బన్ డైఆక్సైడ్తోటే కదా పనిచేసేది మరటువంటప్పుడు మీలోని కార్బన్ డై ని మీలోనే ఉంచుకోండి బయటికి వదలకండి మీకదంటే ఎంతో ప్రేమ కదా మీరు చచ్చిపోతారు సాయంత్రం వరకు ఉండడం కాదు రాత్రి వరకు ఉండడం కాదు ఒక్క నిమిషంలో చనిపోతారు అందుకే ప్రకృతి ఈ ఏర్పాటు చేసింది మనకు ప్రమాదకరమైనటువంటి కార్బన్డై ఆక్సైడ్ను మనం నిరంతరం బయటికి వదులుతూ ఉండాలి దానిని బయటికి వదులుతున్నంతసేపే మీరు ఆరోగ్యంగా ఉండగలరు కార్బన్డై ఆక్సైడ్ వంటి గ్యాసులలోనే క్లోరిను మరియు ఫ్లోరిన్ కూడా పరిగణించబడుతూ ఉంటాయి ఇప్పుడు ఈ మూడు కార్బన్తో కలిసిన క్లోరిన్తో కలిసిన ఫ్లోరిన్తో కలిసిన పన్నెండు గ్యాస్లను రెఫ్రిజిరేటర్ ఒకేసారి వదులుతూ ఉంటుంది సిఎఫ్సీ వన్ ఆ గ్యాస్ పేరు సీఎఫ్సీ వన్ సిఎఫ్సీ టూ సిఎఫ్సీ త్రీ ఇలా సిఎఫ్ సి వరకు పన్నెండు గ్యాస్లను ఒకేసారి వదులుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు వదులుతూ ఉంటుంది ఎందుకంటే అది మీ ఇంట్లో పనిచేస్తూ ఉంది గనుక ఇప్పుడు మీరు దాంట్లో ఏ ఏ పదార్థాలనుంచుతారో ఆ పదార్థాలన్నిటిపై ఈ గ్యాస్ల ప్రభావం పడుతుంది మీరనవచ్చు మేము ఆహార పదార్థాలను మూతపెట్టి ఉంచాము అని మీరు ఎంతైనా మూతపెట్టండి ఆ వాయువుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అవి స్టీల్ ను కూడా ఛేదించి గ్యాస్లు స్టీల్ తో చేసిన ఇంతలావు పళ్ళాన్ని కూడా ఉంచండి దాన్ని కూడా ఛేదించి వెళ్లగలిగే గ్యాస్లవి హై ప్రెషర్ కాబట్టి మీరు ఇంత విషతుల్యమైనటువంటి గ్యాస్లతో తయారు చేయబడిన రెఫ్రిజిరేటర్లో మీరు రెండు గంటలపాటు మూడు గంటలపాటు ఆహార పదార్థాల నుంచి తరువాత వాటిని తింటున్నారంటే మన్నించాలి మీరు తింటున్నది భోజనం కాదు విషాన్నే అయితే ఆ విషంలో ఉన్న భేదమేమిటంటే ఒక రకమైన విషయం తక్షణమే ప్రభావం చూపుతుంది మరొక విషం దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుంది దీర్ఘకాలిక విషాన్ని కొద్ది తింటూ ఉంటే ఐదేడు సంవత్సరాల్లో దాని విషయం తెలుస్తుంది అదే తాత్కాలిక విషం యొక్క ప్రభావము వెంటనే తెలుస్తుంది అందుకే నేను విన్నవిస్తున్నాను మీరు ఒకవేళ రెఫ్రిజిరేటర్ను తీసుకుని ఉంటే దానిని అతి తక్కువగా ఉపయోగించండి అత్యుత్తమమేమిటంటే దానిని ఉపయోగించకండి నిజానికి నా మాట వింటే దాన్ని అమ్మివేయండి ఎవరైనా సెకండ్ హ్యాండ్లో దాన్ని తీసుకుంటారు అప్పటికీ అది అమ్ముడుపోకపోతే తూకానికి అమ్మేయండి అయినా మీకది లాభదాయకమే ఎందుకంటే దాన్నలాగే ఉంచుకుంటే మనసులో ఆశ పుడుతూ ఉంటుంది ఆశ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఇది ఉంది కాబట్టి దీన్ని ఏదో విధంగా ఉపయోగించాలి అనుకుంటుంది ఇది ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించాలి ఇది ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించాలి అని అనుకుంటూ మనం ఎన్నో ఆహార పదార్థాలను అందులో ఉంచుతూ ఉంటాం ఉదయానిధి సాయంత్రానికి సాయంత్రానిధి తరువాత రోజు ఉదయానికి తరువాత రోజు ఉదయానిధి ఈ తతంగం కొనసాగుతూ ఉంటుంది ఈ తతంగంలో ఆహార పదార్థంలోని పోషక విలువలు సర్వనాశనమవుతాయి ఇంకా నేను మీకు మరొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను రెఫ్రిజిరేటర్ కనుగొనడానికి వెనుక ఏమిటి కారణం ప్రతి వస్తువు కనుగొనడానికి వెనుక ఏదో ఒక కారణముంటుంది దీని వెనుక కారణం చల్లటి దేశాలు మీకు తెలుసుకదా అమెరికా కెనడా జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ స్విట్జర్లాండ్ డెన్మార్క్ నార్వే ఈ దేశాల యొక్క గాలులు మీకు తెలుసు ఇవి చల్లటి దేశాలు అక్కడ ఉష్ణోగ్రత దాదాపు మైనస్ డిగ్రీస్ ఉంటుంది ప్లస్కు వెళ్లినా మహా అంటే పదిహేను డిగ్రీల వరకు వెళుతుంది ఈ పదిహేను ఇరవై నుంచి మైనస్ వరకు ఉన్న వేరియేషన్ చాలా ఇబ్బందులను కలిగిస్తుంది మీరు ఈ విషయాన్ని అంచనా కట్టడానికి ఒక ప్రయోగాన్ని చేసి చూడవచ్చు నేను చేశాను ఒకసారి నేనేం చేశానంటే మంచు మంచు గడ్డలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వైపులా నాలుగుంచుకుని మధ్యలో నేను పడుకున్నాను దానితో పదిహేను నిమిషాల్లోనే నా శరీరం గడ్డకట్టుకుపోయింది పదిహేను నిమిషాల్లోనే నేనెంతో ప్రాణాయామమో అవి ఇవి ఎన్ని చేసినా పదిహేను నిమిషాల్లోనే శరీరం గడ్డకట్టుకుపోయింది ఆ రోజు నేను బయోకెమిస్ట్రీని అబ్జర్వ్ చేస్తే ఎంతో బాధ కలిగింది అప్పుడు నాకనిపించింది మరి ఇదే మంచు వాతావరణంలో ఆరు నెలలపాటు జీవిస్తూ తిరుగుతూ పడుకుంటూ ఉండేవాళ్ల విషయం ఎలా ఉండి ఉంటుంది ఎనిమిది నెలలపాటు ఎండ తగలదు కెనడాలో అమెరికాలో యూరోపియన్ దేశాలలో ఎండే తగలదు టెంపరేచరే రాదు అటువంటి పరిస్థితుల్లో వాళ్లు పడుకోవలసి ఉంటుంది మరటువంటప్పుడు వాళ్ల శరీరానికి ఎంత కష్టం కలుగుతుంది అలాగే శరీరంపై పడే ఈ ప్రభావమే ఆహారం కూడా పడుతుంది ఎందుకంటే శరీరం ఆహారంతోటే తయారవుతుంది భోజనంపై పడే ఈ ప్రభావం తగ్గడానికి అక్కడి శాస్త్రజ్ఞులు రాత్రింబవళ్లు కష్టపడి దీన్ని తయారుచేశారు ఎందుకంటే ప్రకృతి నియంత్రణలో ఉన్న వాతావరణాన్ని మనమెలాగూ మార్చలేం గనుక మనము టెంపరేచర్ను కంట్రోల్ చేయగలిగే విధంగా కొంత ఏరియాను తయారుచేద్దాం మనం ఎప్పుడు కావాలన్నా టెంపరేచర్ను పెంచుకోగలగాలి తగ్గించుకోగలగాలి అందుకే రెఫ్రిజిరేటర్ తయారైంది కనుక అదివారి తప్పనిసరి పరిస్థితుల నుంచి తయారైన పరికరం వాళ్ళు ఏదో బాగా ముందుకు ప్రోగ్రెస్ చేసి తయారు చేసారని కాదు వారి నిస్సహాయత ఆ నిస్సహాయత నుంచి ఇది తయారైంది వారికి అతి ముఖ్యమైన అవసరం ఏమిటంటే అలోపతీలో ఎన్నో మందులు ఉష్ణోగ్రత మరీ ఎక్కువైనా పోతాయి మరీ తక్కువైనా పోతాయి అలోపతీలో ఎన్నో మందులు హైటెంపరేచర్లో కూడా పనిచేయవు అంటే వాటి ప్రభావం ఉండదు అలాగే లో టెంపరేచర్లో కూడా పనిచేయవు ఆ మందులను నిలవ ఉంచే ప్రదేశం యొక్క టెంపరేచర్ మన కంట్రోల్ లో ఉండే విధంగా ఫ్రిడ్జ్ తయారు చేయబడింది దాన్ని తయారు చేసింది నీళ్లు పెట్టుకోవడానికి కాదు కూరగాయలు పెట్టుకోవడానికి కాదు పప్పులు పెట్టుకోవడానికి కాదు మందులు నిల్వ ఉంచడానికి మీరు తెలుసుకొనవలసిన మరో విషయమేమిటంటే యూరప్లో మొట్టమొదటిసారిగా ఇది ఆవిష్కరించబడినప్పుడు మిలిటరీలో దీన్ని తొలిసారిగా ఉపయోగించారు నిజానికి మిలిటరీ కోసమే దీన్ని తయారు చేశారు ఎందుకంటే ఆర్మీలో ఉండే సైనికులు ఎప్పుడు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి అందుకే వారికి కావలసిన మందులన్నీ భద్రపరచడానికి దీన్ని తయారు చేశారు ఈ ఫ్రిజ్ వచ్చింది అందుకే ఇది మనకోసం తయారు చేయబడ్డది కాదు భారతదేశంలో దాని అవసరమే లేదు పైగా యూరోప్లో మరో సమస్య ఉంది ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మంచు కురిసే చోట అవసరమున్న ప్రతీ వస్తువు సమయానికి దొరకదు ఉదాహరణకు ఈ కాలముంది కదా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇది అక్కడ మంచు కురిసే సమయం ఈ కాలంలో వారికి బంగాళదుంప కావాలనుకోండి దొరకదు టమోటా కావాలనుకోండి దొరకదు బెండకాయ దొరకదు క్యారెట్ దొరకదు మంచు మాత్రం దొరుకుతుంది తినాలనుకుంటే తినచ్చు లేకుంటే దాన్ని వేడి చేసి నీళ్లుగా మార్చుకుని త్రాగాలి ఇక దొరికేదేమీ ఉండదు అందుకే ఏమీ దొరకని కాలంలో అవసరమైన వస్తువులు దొరకడానికి కొన్ని పదార్థాలను స్టోర్ చేసి ఉంచడం అవసరం అవి లభిస్తున్న కాలంలో వాటిని పెద్ద మొత్తంలో కొని ఒకచోట స్టోర్ చేసి ఉంచాలి ఇప్పుడు పొరపాటు ఏం జరిగిందంటే మనము ఏ ఆలోచన అవగాహన లేకుండా గుడ్డిగా వారిని అనుసరిస్తూ దాన్ని మన దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాం పైగా కెమిస్ట్రీ బాగా తెలిసినవారు కూడా తమ తమ ఇళ్లకు దీన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు క్లోరోఫ్లోరోకార్బన్స్ గురించి రోజూ తాము చదువుతూ ఇతరులకు చెప్పేవారి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది నేనంటాను ప్రొఫెసర్ గారు ఏమిటి విచిత్రం మీకైతే తెలుసు కదా దానివల్ల కలిగే నష్టం అంటే వారంటారు ఏం చేయమంటారు భార్య చెప్పినది వినదు పిల్లలు వినరు నేనడిగాను మరి మీ కెమిస్ట్రీని ఇప్పటి వరకు మీ భార్యకెందుకు చెప్పలేదు ఆమె అర్థం చేసుకోవట్లేదు అంటారు మరింక మీరేం ప్రొఫెసరు మీ భార్యకే మీరు కెమిస్ట్రీని వివరించలేకపోతే ఇక పిల్లలకేమి చెబుతారు మీ పిల్లలకు చెప్పలేని వారు ఇతరులకేమి చెప్పగలరు కాబట్టి సమస్య ఏమిటంటే మనము విజ్ఞాన శాస్త్రాన్ని చదువుతున్నామే గాని శాస్త్రజ్ఞులం కాలేకపోతున్నాం మన జీవితంలో విజ్ఞానశాస్త్రానికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాం ప్రకృతి మరియు విజ్ఞాన శాస్త్రానికి వ్యతిరేకంగా అన్నిటికంటే దారుణమైన వస్తువు అంటూ ఒకటేమైనా మన ఇంట్లో ఉంటే అది ప్రెషర్ కుక్కర్ తరువాత ఈ రెఫ్రిజిరేటరే అందుకే నా విన్నపం విన్నపమేమిటంటే మీరు దానిలో ఉంచిన ఆహారాన్ని తినకండి ఎందుకంటే అది విషంగా మారుతుంది మరేం చేయమంటారని మీరు అడగవచ్చు ఒక నియమాన్ని ఏర్పరచుకోండి జీవితంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు తాతయ్యలు పాటించిన నియమం ఇంకా బహుశా వాగ్భటాచార్యులు కూడా ఈ నియమాన్ని రేఖాంకితం చేసి మరీ వ్రాసి ఉంటారు వారంటారు ఇప్పుడు నేను రెండవ నియమానికి వస్తున్నాను మొదటి నియమం పూర్తయింది ఇప్పుడు రెండవ నియమానికి వస్తున్నాను వాగ్భటులంటారు తయారైన ఏ ఆహారమైనా ఏ పదార్థమైనా పప్పైనా అన్నమైనా రొట్టె అయినా తయారైన నలభై ఎనిమిది నిమిషాల లోపుగానే దానిని భుజించడం జరగాలి ఇది రెండవ నియమం రెండవ సూత్రం ఏ ఆహార పదార్థం తయారైనా తయారైన నలభై నిమిషాల లోపే ఆ ఆహారాన్ని భుజించడం అంటే కన్జంప్షన్ జరగాలి రొట్టె తయారు చేశారనుకోండి దాన్ని నలభై నిమిషాల లోపే తినేయండి అన్నం వండారనుకోండి నలభై ఎనిమిది నిమిషాల లోపే దాన్ని భుజించండి పప్పు వండినా నలభై నిమిషాల లోపే తినేయాలి పాయసం వండినా నలభై ఎనిమిది నిమిషాలలోపే తినేయాలి ఏది వండినా నలభై ఎనిమిది నిమిషాలలోపే తినేయాలి ఈ నలభై ఎనిమిది నిమిషాల విషయమేమిటి నలభై ఎనిమిది నిమిషాలు నలభై నిమిషాలు కాదు యాభై నిమిషాలు కాదు నలభై నిమిషాలు అయితే వాగ్భటాచార్యుల జీవిత చరిత్ర నేను చదివినప్పుడు నాకు అర్థమైన విషయమేమిటంటే వారు గొప్ప మ్యాథమెటీషియన్ కూడా ఆయుర్వేదంలో వారెలాగూ గొప్ప వైద్యులు లో కూడా వారు గొప్ప పండితులు కాబట్టి వారు చేసిన క్యాల్క్యులేషన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి నలభై రెండు నిమిషాలు ఇపుడి నిముషము అన్నదాన్ని నేను జోడించాను వాగ్భటాచార్యుల వారు వ్రాసింది నలభై ఎనిమిది మన దగ్గర పలం ఉంటుంది క్షణం ఉంటుంది ప్రతిఫలం ఉంటుంది మన దగ్గర సమయాన్ని కొలిచే డిగ్రీలు పలమని క్షణమనీ ప్రతిపలమని వగేరా వగైరా ఉంటాయి ఈ మినిట్ల వ్యవహారం యూరోప్ నుంచి అమెరికా నుంచి వచ్చింది మీకు ఈ మినిట్ అనేటువంటిదర్థమవుతుంది కాని పలము అర్థం కాదని నేనలా మార్చి చెప్పాను నిజానికి ఒక మినిట్ ఒక పలముతో సమానం కాదు ఒక పలము ఒక నిమిషం కంటే కొద్దిగా తక్కువ వాగ్భటాచార్యుల క్యాల్క్యులేషన్ నేను చేస్తే ఒక నిమిషంలో యాభై రెండవ భాగం ఒక పలము వాగ్భటాచార్యుల వారంటారు భోజనము చేసిన యాభై పలముల లోపే ఆ భోజనాన్ని సేవించాలి అని దానిని మినిట్స్లోకి మారిస్తే నలభై ఎనిమిది దగ్గరలో వస్తుంది ఇది క్యాల్క్యులేషన్ కాబట్టి తయారు చేయబడిన భోజనాన్ని మీరు నలభై నిమిషాల లోపే సేవించాలి అప్పుడే అది మీకు అత్యున్నతంగా పోషక విలువలనిస్తుంది ఆ తరువాత మీరు భోంచేస్తే దానిలోని పోషక విలువలు తగ్గిపోతూ వస్తాయి మీరొకవేళ వండిన ఆరుగంటల తరువాత తింటే పోషక విలువలు బాగా తగ్గుతాయి అదే పది గంటల తరువాత తింటే ఇంకా తగ్గుతాయి పన్నెండు గంటల తరువాత తింటే దాదాపు పోషక విలువలు లేనట్లే ఇరవై నాలుగు గంటల తరువాతైతే అంతే దుర్గంధం వస్తుంది దుర్గంధపూరితమవుతుంది అన్నది వాగ్భటాచార్యులవారు ఉపయోగించిన శబ్దమే మూడున్నర వేల సంవత్సరాలకు పూర్వమే వారి మాటను ఉపయోగించారు వారంటారు ఈ దుర్గంధపూరితమైనటువంటి భోజనం జంతువులకు కూడా తినిపించదగినది కాదు అటువంటిది మీరెలా తినగలరు వాగ్భటులు మరొక గమత్తైన విషయాన్ని చెప్పారు భారతదేశంలో సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం ఒక్క రోజు మాత్రమే మీరది తినవచ్చు మూడు వందల అరవై నాలుగు రోజులు ఆహారాన్ని తినకూడదు ఆ ఒక్కరోజు విషయం కూడా వారెంతో ఖచ్చితంగా క్యాల్క్యులేషన్ చేశారు ఆ రోజు శరీరంలోని వాతపిత్త కఫముల స్థితి ఎలా ఉంటుంది అన్నది దానిననుసరించి ఆ పాచిపోయిన అన్నం సరిపోతుంది నేను పరిశీలించి చూస్తే ఆ రోజు మన దేశంలో ఒక పండుగ జరుపుకుంటారు ఆ రోజును మా అమ్మా బాసోడా అనేది మరి మీరేమంటారో తెలీదు మన దేశంలో ఆ ఒక్కరోజు మాత్రమే మనం పాచిన అన్నాన్ని తింటాం అది ఏ రోజు వస్తుందో పరిశీలిస్తే కార్తీక మార్గశిర పుష్య మాసాల్లో అది ఏ రోజు వస్తుందో చూస్తే సరిగ్గా వాగ్భటాచార్యుల వారు అంచనా కట్టినది కూడా అదే రోజు అప్పుడు నాకర్థమైంది ఈ దేశంలోని పండుగల వెనుక కూడా వైజ్ఞానికత ఉంది పండుగలు ఏదో ఒక విధంగా ఏర్పాటు చేయలేదు ఫలానా రోజు హోళి అని ఫలానా రోజు దీపావళి అని ఫలానా రోజు ఆ పండుగని ఈ పండుగని వీటి వెనుక ఒక క్యాల్క్యులేషన్ ఉంది వాగ్భటుల కాల్క్యులేషన్ ఏమిటంటే శరీరంలో మూడు దోషాలున్నాయి అవి మీకు తెలుసు వాతము పిత్తము కఫము వీటిపైన తరువాత నేను సవివరంగా చర్చిస్తాను ఇప్పుడు నేను రెఫరెన్స్కి మాత్రం చెబుతున్నాను ఇలా వాతపిత్త కఫాలని మూడు దోషాలున్నాయి ఇవి సమస్థితిలో ఉంటే మనిషి ఆరోగ్యవంతుడుగా ఉంటాడు వీటి స్థితిలో హెచ్చుతగ్గులు వస్తే వాతము పెరిగి పిత్తము కఫము తక్కువ కావడం పిత్తము పెరిగి వాతము కఫము తక్కువ కావడం ఇలా హెచ్చుతగ్గులు జరిగితే అప్పుడే మీకు రోగాలొస్తాయి కాబట్టి రోజు మాత్రం అలా వస్తుంది మూడు వందల అరవై ఐదు మాత్రమే ఈ వాతపిత్త కఫముల స్థితి విచిత్రంగా ఉంటుంది అంటే ఎప్పటికీ కలుగకూడని స్థితిలో అవి ఉంటాయి ఆరోజు కనుక వాగ్భటాచార్యులంటారు ఆ స్థితిని అదుపులోకి తేవడానికి పాచిన భోజనమే సరిపోతుంది పోషక విలువలు పూర్తిగా పోయినటువంటి ఆహారం ఎందుకంటే ఈ స్థితి వచ్చిన రోజు శరీరానికి ప్రోటీన్స్ అవసరముండదు ప్రోటీన్స్ అస్సలు సరిపోవు అందుకే ప్రోటీన్స్ పూర్తిగా అంతమైపోయినప్పుడు ఆ భోజనం పాచినదవుతుంది అప్పుడు నాకర్థమైంది ఎటువంటి శాస్త్రీయత ఉంది అని కాబట్టి సంవత్సరంలో రోజు మాత్రమే మీరు పాచిన భోజనాన్ని చేయాలి ఇప్పుడు మీరు చూస్తే ఆ ఒక్క రోజు కోసం ఫ్రిడ్జ్ అవసరం సంవత్సరంలో మరి మూడు రోజుల విద్యుత్తు ఎందుకు ఖర్చు చేయాలి ఆ ఒక్కరోజు కోసం పైగా మూడు రోజుల పాటు అంత స్థలాన్ని దానికి ఎందుకు కేటాయించడం చెన్నైలో అసలే స్థలం విలువ చాలా ఎక్కువ కదా ఒక్క స్క్వేర్ ఫుట్ ధర ఎంతుంది మూడు వేలు అంటే ఒక ఫ్రిడ్జ్ను దాదాపుగా ఐదు నుంచి ఏడు చెదరపు అడుగుల స్థలంలో ఉంచారనుకోండి మూడు వేలను ఐదుతో గుణిస్తే పదిహేను వేలు ఖర్చు మొదలే దానిని కొనడానికి ఎంతో ఖర్చు పెడతాం ఆ తరువాత అది ఇంత స్థలాన్ని ఆక్రమించు కూర్చుంటుంది అది ఎందుకు పనికిరాదు మరి ఎంత నష్టదాయకమో చూడండి కనుక ఈ నష్టదాయకమైన చర్యను మీ జీవితంలో చేయకండి నేను విన్నమించేదేమిటంటే ఎవరైతే ఫ్రిడ్జ్ను తీసుకోలేదో వారు ఇకపై కొనకండి ఎవరి దగ్గరైతే ఇప్పటికే ఉందో వారు దాని ఉపయోగాన్ని క్రమక్రమంగా తగ్గించండి అలా ఏదో ఒకరోజు దానిని వాడడం పూర్తిగా ఆగే పోవాలి అలా జరిగితే మీ జీవితానికి చాలా మంచిది ఇంకా మీకు తెలుసు ఈ మధ్య వాతావరణ కాలుష్యాన్ని గురించి ఎంతగానో చర్చిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు చింతాగ్రస్తులై ఉన్నారు క్లైమేట్ చేంజ్ అయిపోతూ ఉంది చల్లదనం తగ్గుతూ ఉంది వేడిమి పెరుగుతూ ఉంది చల్లదనం తరిగి వేడిమి పెరగడంలో ప్రధాన పాత్రను పోషించే గ్యాసులలో అగ్రస్థానంలో నిలిచేవి ఇవే సీఎఫ్సీ వన్ సీఎఫ్సీ టూ సిఎఫ్ సిఎఫ్ సిర్ ఇలా సీఎఫ్ సి వరకు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ చింతాగ్రస్తమై ఉన్నాయి ఏం చేయాలి ఏం చేయాలి ఈ మధ్యనే ఇండోనేషియాలోని బాలిద్వీపంలో ఏడు రోజుల సమ్మేళనం జరిగింది అమెరికా జర్మనీ భారతదేశం వంటి నూట యాభై ఆరు దేశాల ప్రధానమంత్రులూ అధ్యక్షులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఇదే విషయాన్ని గురించి ఈ సిఎఫ్ సి ప్రొడక్షన్ను తగ్గించేదెలా కాబట్టి అందుకు మీరుకూడా కొద్దిగా సహకరించండి ఆ ప్రొడక్షన్ను తగ్గించాలంటే ఫ్రిడ్జ్ యొక్క ఆవశ్యకతను అంతం చేయాలి అందుకు మీరుకూడా సహకరించినట్లవుతుంది అందుకే నేను నిన్న కూడా చెప్పాను ఫ్రిడ్జ్లోని ఆహారాన్ని తినకండి సమయం విషయంలో జాగ్రత్త పడండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి తయారు చేయబడిన భోజనాన్ని నలభై నిమిషాల లోపే భుజించాలి ఇప్పుడు ఈ నిమిషాల క్యాల్క్యులేషన్ గురించి రేపు మీకు మరింత వివరంగా చెబుతాను ఎందుకంటే దీనికి సంబంధించిన సూత్రం ఒకటి రేపు వస్తుంది ఈరోజుకు ఇంతమాత్రమే ఇక నిన్న మీతో చెప్పిన మూడవ విషయం మైక్రోవేవ్ ఓవెన్ మైక్రోవేవ్ ఓవెన్ కథ కూడా దాదాపు ఇటువంటిదే అది కూడా టెంపరేచర్ను కంట్రోల్ చేయడానికే ఇంకా మైక్రోవేవ్ ఓవెన్లో మీరేదైనా పదార్థాన్ని వేడిచెయ్యడానికి ఉంచినప్పుడు అది ఆ పదార్థం యొక్క ఒక భాగాన్ని మాత్రమే వేడిచేస్తుంది మొత్తం వేడికాదు వేడి చేయడం అంటే మన విధానం ఎలా ఉంటుందంటే ఒకేసారి అన్ని వైపులనుంచి అది వేడిచేయబడాలి అలా చేయగలిగేది నీరు మాత్రమే మరొకటి ప్రపంచంలో లేదు నీటిని వేడిచేసి అందులో ఏదైనా పదార్థాన్ని ఉంచినప్పుడే అది సక్రమంగా వేడెక్కుతుంది మైక్రోవేవ్ ఓవెన్లో నీటితో పనిలేదు పైగా ఈ మైక్రోవేవ్ ఓవెన్ కూడా యూరపు అమెరికాల కోసమే ఎందుకంటే అవి చాలా చల్లటి ప్రదేశాలు మీకు వాటి అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వేడి ఎక్కువ కాబట్టి మన ఇళ్లలో ఏం జరిగిందంటే నేను వినమృన్నై విన్నవిస్తున్నాను మీకు మీరు కొన్ని వస్తువులను స్టేటస్ సింబల్ చేసుకున్నారు ఆ అభిప్రాయాన్ని మార్చుకోండి ఇవి స్టేటస్ సింబల్ కాదు ఇవి నిస్సహాయత నుంచి పుట్టుకొచ్చిన వస్తువులు అంటూ ఉంటారు కదా తప్పనిసరి అలా చేయవలసి వచ్చింది తప్పనిసరి ఇలా చేయవలసి వచ్చింది అలాగే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ తీసుకోవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో మైక్రోవేవ్ ఓవెన్ తీసుకోవలసి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెషర్ కుక్కర్ తీసుకోవలసి వచ్చింది అంతేగాని ఇదేమీ విర్రవిగుతూ చెప్పవలసిన విషయం కాదు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని మా ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ ఉంది అని మీరు విషయాన్ని సిగ్గుపడుతూ చెప్పండి ఏం చెప్పను ఆ రోజు నా బుర్ర తిరిగిపోయింది నా బుద్ధి భ్రష్టు పట్టింది అందుకే నేను చెమటోడ్చి సంపాదించిన సొమ్మును పెట్టి దీన్ని తీసుకొచ్చానింటికి అని కాబట్టి దీన్ని మీరు ఇలా చెప్పడం మొదలు కొన్ని రోజుల్లోనే వాటి పట్ల మీ అభిప్రాయం మారిపోతుంది చివరికి ఆ వస్తువులు మిమ్మల్ని వదిలిపోతాయి ఇక ఈ నలభై నిమిషాల క్యాల్క్యులేషన్ జైన దర్శనంలో కూడా ఉంది మీలో ఎవరైనా జైన సమాజానికి చెందిన వారు ఉంటే వారికి నేను చెప్పే విషయం త్వరగా అర్థమవుతుంది జైన సమాజానికి చెందిన సాధువులు సంతుల నుంచి మీరు ఇవే మాటలు వింటూ ఉంటారు తరచుగా నీటి నుంచి నలభై ఎనిమిది నిమిషాల జీవరాశి పుట్టుకొస్తుంది ఆ తరువాత ఆ జీవరాశి పెరుగుతూనే అవి కోట్ల నుంచి వందల కోట్లు వందల కోట్ల నుంచి లక్షల కోట్లలోకి పెరిగిపోతుంది కాబట్టి అటువంటి నీటిని త్రాగకూడదు ఎందుకంటే దానివల్ల జీవహింస జరుగుతుంది మనకా పాపమంటుకుంటుంది ఇలా జైనదర్శనంలో దానిని అహింసతో పాటు జోడించారు వాగ్భటాచార్యుల వారు దానిని ఆరోగ్యంతో పాటు జోడించారు కాని మౌలికమైన విషయం మాత్రం ఒకటే బహుశా జైనదర్శనంలో ఈ విషయాన్ని అహింసతో జోడించడానికి కారణం ధర్మంతో జోడించబడి చెబితే త్వరగా అర్థమవుతుందని వాగ్భటాచార్యుల వారు ఇదే విషయాన్ని శరీర ఆరోగ్యంతో జోడించి చెప్పారు అందుకే మనకు కొదిగా ఆలస్యంగా అర్థమవుతుంది ఎందుకంటే మన చిత్తమూ మనస్సు ధర్మం పట్ల ఎక్కువగా ఆకర్షించబడి ఉంటాయి ఎందుకంటే మన డిఎన్ఏలోనే అలా ఉంది భారతదేశం యొక్క డిఎన్ఏ అలానే ఉంది దీనిలో ధార్మికమైన విషయం చెబితే వెంటనే అర్థమవుతుంది వైజ్ఞానికమైన విషయం చెబితే అర్థం కావడానికి కొద్దిగా సమయం పడుతుంది అందుకే ఈ దేశంలో ధార్మికమైన రంగానికి చెందిన వారిని మాత్రం పూజిస్తారు శాస్త్రజ్ఞులను మాత్రం అసలు పట్టించుకోరు పాపంవారు అలాగే తిరుగుతూ ఉంటారు మీ వంటివారెప్పుడైనా వారిని పిలిచి సత్కరిస్తే మంచిదేగాని లేకుంటే ఈ దేశంలో ఈ శాస్త్రజ్ఞులనేవాళ్లు ఎప్పుడు పుడుతున్నారో ఎక్కడ పెరుగుతున్నారో ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు అయితే సాధువులు సంతులు మహాత్ములు మాత్రం ఎంతగా పూజలు అందుకుంటారంటే ఈ దేశంలో వారికి ఏమి చరిత్ర తెలియకపోయినా భౌగోళిక శాస్త్రం తెలియకపోయినా మీరు మాత్రం వారి పాదాలకు ప్రణమిల్లుతూనే ఉంటారు అది మీ డిఎన్ఏలో లోపం నా డిఎన్ఏలో లోపం మన డిఎన్ఏలో లోపం ఈ దేశం యొక్క డిఎన్ఏనే అలా ఉంది ఎప్పుడైనా అవకాశం లభించినప్పుడు చర్చిస్తాను వేడి దేశాల డిఎన్ఏ ఇంకా చల్లటి దేశాల డిఎన్ఏ పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఈ యూరప్ అమెరికాలలో ఉండేవారి డిఎన్ఏ ఇంకా మనము భారతదేశము పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో ఉండేవారి డిఎన్ఏ పూర్తిగా భిన్నంగా ఉంటాయి ప్రపంచంలోని ఈ వేడి దేశాల నుంచే ధర్మాలన్నీ పుట్టుకొచ్చాయి మీకు తెలుసా క్రైస్తవ మతం ప్రారంభమైంది ఇక్కడే తూర్పు నుంచే ప్రారంభమైంది ఇస్లాం ధర్మం కూడా తూర్పులోనే మొదలైంది మన ధర్మం సనాతన ధర్మంగా పిలువబడే మన హిందూధర్మం కూడా తూర్పునే పుట్టింది పశ్చిమం నుంచి నేటివరకు ఏ ధర్మమూ పుట్టనే లేదు క్రైస్తవ మతం పుట్టిన స్థానమైన బెతలహాం ఉంది కదా బెతలహాం ఇజ్రాయెల్ అది తూర్పులోనే ఉంది క్రైస్తవ మతం పుట్టిన తరువాత పుట్టిన ఇస్లాం మతం కూడా అక్కడే పుట్టింది అందుకే రెండు మతాలవారు కొట్టుకుని చనిపోతున్నారు ఇది నీదానాదా అంటూ ఈ గొడవ అరవై ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది అది కేవలం పది చెదరపు అడుగుల స్థలం అంతే ఆ పది స్క్వేర్ ఫుట్ల స్థలం కోసం ముప్పై కోట్ల మంది చనిపోయారు దాన్ని వదలడానికి ఇష్టపడరు ఇది నేను తీసుకుంటానా నువ్వు తీసుకుంటావా ఇది పాలస్తీనాకు చెందినదా లేదు ఇజ్రాయెల్దా ఈ పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ యూరప్లో లేవు ఆసియాలో ఉన్నాయి ఆసియా తూర్పులో ఉంది కాబట్టి ధర్మాలన్నీ పుట్టినవి ప్రాచ్యంలోనే ఎందుకంటే తూర్పు యొక్క డిఎన్ఏనే అందుకు తగ్గట్లు ఉంది పశ్చిమం నుంచి ఏ ధర్మమూ పుట్టలేదు ఎందుకంటే అక్కడి డిఎన్ఏ మరో విధంగా ఉంది కాబట్టి మనం ధర్మానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడానికి కారణం డిఎన్ఏదే బహుశా అందుకే జైన ఆచార్యులు జైన సంతమహాత్ములు దానిని ధర్మంతో జోడించారు కనుక ఇది ధర్మంతో జోడించబడిన వైజ్ఞానికమైన విషయం దీనిలోని వైజ్ఞానికతను గ్రహించడం కంటే ముందు మీరు ధార్మికంగా దీనిని పాటిస్తే దానిపై మీ విశ్వాసం మరింత దృఢపడుతుంది అందుకే ఈ నలభై నిమిషాల విషయాన్ని గుర్తుంచుకోండి అందరూ తల్లులు చెల్లెళ్ళూ ఇంకా సోదరులు గుర్తుంచుకోండి వంట వండారు అంటే నలభై ఎనిమిది నిమిషాల లోపే భోజనం చేయాలి అందుకే మన దేశంలో బహుశా చాలా కాలంగా వస్తున్న పరంపర ఒకటి ఉంది వేడిగా ఉన్న భోజనం చేయడం వేడివేడి రొట్టెలను తయారు చేసుకుని తినండి వేడివేడి రొట్టెలు తినిపించండి మీకు బహుశా తెలియదేమో యూరపు అమెరికా తిరిగేవాళ్లెవరైనా ఉంటే వారికి దీని ప్రాధాన్యత తెలుస్తుంది వేడి రొట్టె ప్రాముఖ్యత ఎటువంటిది అని ఎందుకంటే లో దొరకదు లో దొరకదు ప్రపంచంలోని యాభై ఆరు దేశాలలో వేడి రొట్టె దొరకదు ఎందుకంటే దాన్ని తయారు చేయడం కూడా తెలియదు చాలా మందికి ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లు కోట్ల ప్రపంచ జనాభాలో మూడు కోట్ల పురుషులు మూడు కోట్ల స్త్రీలు ఉన్నారనుకున్నా మూడు వందల కోట్ల మంది స్త్రీలలో రెండు కోట్ల మంది స్త్రీలకు యూరోప్లోని ఎన్నో దేశాలలో గోధుమ పండుతుంది అమెరికాలో గోధుమలు పండిస్తారు కెనడాలో గోధుమలు పండిస్తారు ఎందుకంటే గోధుమలు చల్లటి ప్రదేశంలో పండేవి కాబట్టి వాళ్ల దగ్గర గోధుమలున్నాయి గోధుమ పిండి కూడా ఉంది కానీ చపాతీ చేయడం తెలియదు ఎందుకు అక్కడ దీనిని నేర్పించడానికి ఏ యూనివర్సిటీ లేదు గనక అక్కడ చపాతీ తయారు చేయడం నేర్పించే కాలేజ్ లేదు సరే యూనివర్సిటీ కాలేజీ ఎలాగూ లేవు కనీసం తల్లికూడా లేదు నేర్పించడానికి ఎందుకంటే తల్లికే చేతగానప్పుడు ఇక కూతురికేం నేర్పిస్తుంది ఇలా వేలు లక్షల సంవత్సరాల నుంచి అక్కడ కొనసాగుతూనే ఉంది వారికి చపాతీ తయారు చేయడం తెలియదు ఈ యూరోపియన్ అమెరికా వ్యక్తులను గురించి మీకొక చిన్న సంఘటన చెబుతాను కొద్ది రోజుల క్రితం మా దగ్గరికి ఒక జంట వచ్చింది ఫిన్లాండ్ నుంచి ఒక భార్యాభర్త ఇద్దరూ వచ్చారు వారు భారతదేశంలో ఒక గ్రామాన్ని చూడాలనుందని చెప్పారు దానితో వారినొక గ్రామానికి పంపించాం సరిగ్గా అదే సమయానికి అక్కడొక పెళ్లి జరుగుతూ ఉంది మేము వారికి చెప్పాం మీరుకూడా అందులో పాల్గొనండి మీకు భారతదేశమంటే ఏమిటో ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది ఆ పెళ్లిలోకి వెళ్ళివారు చూస్తే అక్కడ రొట్టెలు తయారుచేస్తూ ఉన్నారు పూరీలు తయారుచేస్తూ ఉన్నారు మీకు గ్రామాలలో తెలుసుకదా పెళ్లికి కావలసిన వంటకాలను నౌకర్లు తయారు గ్రామజనులందరూ కలిసి తయారుచేస్తారు ఎవరింట్లో పెళ్లివుందో వారింటికే తక్కినవారందరూ వస్తారు ఇక వారి వారి ఇళ్లలో పొయ్యి వెలగదు అందరూ కలిసి ఇక్కడే భోంచేస్తారు అలా అక్కడ మహిళలందరూ తయారుచేస్తూ ఉంటే ఆ ఫినిష్ దంపతులు అడిగారు వీరు డబ్బులెంత తీసుకుంటారు అని వారితో వీరటువంటిదేమీ తీసుకోరు అని చెబితే అలా ఎలా కుదురుతుంది అప్పుడు మేము చెప్పాము ఇది ఇంతే భారతదేశం కోఆపరేషన్తో కొనసాగుతుంది కానీ కాంపిటీషన్తో సాగదు మన సమాజంలో కోఆపరేషన్ందే కాని కాంపిటీషన్ లేదు అయితే ఆ ఫినిష్ దంపతులలో ఆ భార్య తికమక పడిపోతూ ఉంది ఆమే అడుగుతోంది అసలు వీరు ఈ రొట్టెను ఇంత గుండ్రంగా ఎలా తయారు చేస్తున్నారు అని 100% పర్సెంట్ గుండ్రంగా హండ్రెడ్ గుండ్రటి వస్తువును చేతితో కూడా తయారు చేయగలము అన్నది ఆమె జీవితంలో కనీసం ఊహించను కూడా లేదు ఆమె చెప్పింది ఆమె భారతదేశం గురించి ఆలోచించినప్పుడు రొట్టెలను మెషీన్ తోటి తయారు చేస్తారు బహుశా అనుకుందట ఆమె ఆశ్చర్యచకితురాలయ్యింది హండ్రెడ్ గుండ్రంగా దానితో ఆమే కెమెరాలో ఉన్న రోల్నంతా ఈ గుండ్రపు రొట్టెలను తయారు చేయడాని చిత్రీకరించడంలోనే ఖర్చు చేసింది నేను మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే వారికి ఇదొక విచిత్రం ఎందుకంటే వారు ఊహించను కూడా లేదు ఒక సామాన్యమైన మహిళ ఈ రకంగా చేయగలదని వాళ్లు దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు నేను వాళ్లను అడిగాను మా దేశంలో మీకు ఎక్కువగా నచ్చిందేమిటి అని ఈ గుండ్రపు చపాతీలే అని వారు చెప్పారు ఎందుకంటే ఇవి చాలా ప్రధానమైనవి అని వారన్నారు ఎందుకంటే వారికివి తయారు చేయడం తెలియదు అటువంటిది మీ ఇళ్లలో ప్రతి తల్లి సోదరి వాటిని తయారు చేయగలరు చివరికి పది పన్నెండేళ్ల సోదరి కూడా వాటిని తయారు చేయగలదు దీనర్థం తాజాగా మరియు వేడిగా ఉన్న రొట్టిని తినగలగడం కేవలం భారతీయులకు మాత్రమే సాధ్యం ఇతర దేశాలకు వాటిని అలా తినే అదృష్టం లేదు కాబట్టి మీరే అర్థం చేసుకోండి మీ దగ్గర ఎంత వాల్యుయబుల్ ఉందో వేడి రొట్టె అటువంటిది దానిని వదిలి మీరు చల్లగా చేసుకుని తింటున్నారంటే అది మీ దౌర్భాగ్యమేగాని మరొకటి కాదు కాబట్టి రొట్టెను వేడివేడిగానే తినండి వేడివేడిగానే తినిపించండి యూరోప్లో ఎవరూ మరొకరికి తినిపించే అవకాశమే లేదు ఎందుకంటే అక్కడ రొట్టెను తయారుచేసేవారే లేరు అక్కడ పాపం వారు మూడు మూడు నెలల పాత రొట్టెలను తింటూ ఉంటారు వాటిని డబుల్ రొట్టెలంటారు పావు రోటి అంటారు నేనొక సింపుల్ క్యాల్క్యులేషన్ వేశాను పావు రోటి తయారు కావడానికీ ఇంకా తినడానికీ మధ్యలో తొంభై రోజులు గడిచిపోతుంది అమెరికాలో యూరోప్లో ఎందుకో తెలుసా గోధుమలు అన్నిచోట్ల దొరకవు కేవలం కొన్నిచోట్లే దొరుకుతాయి అక్కడ నుంచి ఆ గోధుమలను పెద్ద పెద్ద ట్రక్కులలో నింపి ఎక్కడైతే వాటిని మరాడించే పిండి మరలున్నాయో అక్కడికి తీసుకు వెళ్తారు ఫ్లోర్మిల్స్కు అక్కడ పిండి తయారవుతుంది తరువాత ఆ పిండిని మళ్లీ ట్రక్కులలో నింపి నింపి రొట్టెలను తయారు చేసే చోటికి తీసుకువెళతారు అక్కడ ఆ రొట్టెలు తయారై మరోచోటికి వెళతాయి ఈ మొత్తం ప్రక్రియకు తొంభై రోజులు పడుతుంది మన ఆయుర్వేద శాస్త్రంలో వాగ్భటాచార్యుల వారంటారు మనం ఉపయోగించే పిండి ఎంత తాజాగా ఉంటే అంత మంచిది పిండి విషయంలో వారంటారు ఎంత తాజాగా ఉంటే అంత మంచిది రొట్టె విషయంలో వారు చెబుతారు రొట్టె తయారైన నలభై నిమిషాల లోపుగానే తినాలి అలాగే పిండి విషయానికి వస్తే పిండి తయారైన పదిహేను రోజుల లోపే దానిని రొట్టెకు ఉపయోగించాలి పదిహేను రోజులు మాత్రమే అది గోధుమల కోసమే అదే శనగలు మొక్కజొన్నలు జొన్నల విషయంలో ఏడు రోజులు మాత్రమే అని చెప్పారు ఏడు రోజులను దాటకూడదు ఎందుకంటే అదే కథ వాటిలోని మైక్రోన్ రోటియంట్స్ ఉంటాయి ఇప్పుడు మీరనవచ్చు మరి తాజా పిండిని ఎక్కడినుంచి తేవాలి తిరగలి ఉంది కదా జిందాబాద్ భారతదేశంలో వేలు లక్షల సంవత్సరాలుగా తాజాగా పిండిని తయారు చేసి రొట్టెను తయారు చేసే పరంపర కొనసాగుతూ ఉందా లేదా ఇక్కడ ఎంతోమంది వయసు మళ్ళిన మాతృమూర్తులున్నారు వీరు తమ గ్రామాన్ని చూసి ఉంటారు తమ గ్రామంలో ఉన్న తిరగలిని చూసి ఉంటారు ఈ తిరగలి మీద నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను ఎంత అద్భుతమైన పరికరాన్ని తయారుచేశారు మన ఋషులు మునులు ఇది ప్రపంచంలో ఎంత అద్భుతమైన మెషీన్ అంటే ఇది మీకు ఎలాగూ తాజా పిండిని ఇవ్వనే ఇస్తుంది మీ ఆరోగ్యాన్ని రక్షించే విధంగా దానితో పాటుగా అది మీలోని మాంస కండరాలను ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది ఇంకా మన ఇళ్లలో ఏ తల్లులైతే గతంలో తిరగలిని ఉపయోగిస్తూ ఉండేవారో ఆ తల్లుల మీద నేను పోయిన రీసెర్చ్ పూర్తి చేశాను నా మిత్రులొకాయన ఉన్నారు ఆయుర్వేద వైద్యులు ఆయనతో కలిసి వారు గ్రామంలో నివసిస్తూ ఉంటారు నేనన్నాను మీరు మీ గ్రామంలో తిరగలిని ఉపయోగించే మహిళల మీద కొద్దిగా పరిశోధన చేయండి వారికి సంబంధించిన వివరాలు కొద్దిగా మాకు తెలియజేయండి వారితో పాటుగా తిరగలిని వాడకుండా తయారైన పిండిని వాడేవారు ఆయన చెప్పారు ఆయన గ్రామంలో ఉపయోగించే తల్లు తొంభై మంది ఉన్నారు వారెవ్వరికి సిజేరియన్ డెలివరీ కాలేదునుపయోగించే తల్లులకు కాళ్ల నొప్పులు రాలేదునుపయోగించే తల్లులకు ఎప్పుడూ భుజాలు నొప్పి పెట్టలేదు మెడ నొప్పిపుట్టలేదు భుజాలు నొప్పి పుట్టలేదు డయాబెటీస్ లేదు హైపర్టెన్షన్ లేదు నిద్ర చక్కగా పడుతుంది బ్లడ్ ప్రెషర్ పెరగలేదు దాదాపు నలభై ఎనిమిది యాభై వ్యాధులు వారికి రానే లేదు ఇక తయారైన పిండిని వాడే తల్లులున్నారు కదా కెప్టెన్ కోక్ ఐటీసీది వారి ఇళ్లలో డయాబెటీస్ ఉంది అర్థరైటిస్ ఉంది హైపర్టెన్షన్ ఉంది అది ఉంది ఇదుంది అని ఉన్నాయి నేనప్పుడు ఆ వైద్యుణ్ణి అడిగాను మీ అభిప్రాయం ఏమిటి ఈ తిరగలిని ఉపయోగించే తల్లుల విషయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అప్పుడు ఆయన నాకు వివరించారు నాకు అప్పుడు అర్థమైంది మీరు కూడా అర్థం చేసుకోండి మనం రోజు తిరగలిని ఉపయోగించి చూస్తే మనకు అర్థమవుతుంది తిరగలినుపయోగిస్తే అత్యధికంగా ఒత్తిడి పొట్టపై పడుతుంది చేతిపై ఎంతగా పడదు పొట్టపై పడుతుంది ఇక తల్లి కడుపులో తండ్రి కడుపులో లేని ఒక ఎక్స్ట్రా ఆర్గన్ ఉంటుంది దాన్ని గర్భాశయమంటారు ఈ గర్భాశయం కడుపులో సరిగ్గా మధ్యభాగంలో ఉంటుంది తిరగలిను ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువగా ఒత్తిడి దానిపై పడుతుంది ఇక గర్భాశయం విషయంలో ఆయుర్వేదం యొక్క రీసెర్చ్ గాని ఆధునికంగా చేయబడ్డ రీసెర్చ్ గానీ తెలియజేస్తున్న వివరాలు ఏమిటంటే గర్భాశయానికి దరిదాపుల్లో ఎంత ఎక్కువగా చైతన్యం ఉంటే అంత ఎక్కువగా దీనిలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ అంటే మెత్తదనం మీకు ఆంగ్లంలో అర్థమవుతుందనుకుంటా ఫ్లెక్సిబిలిటీ అంటే మెత్తదనం ఎలాస్టిసిటీ అని ఆంగ్లంలో మరో మాట ఉంటుంది ఎలాస్టిసిటీ ఎలాస్టిసిటీ అంటే అవసరమైనప్పుడు వస్తువును వ్యాకోచింపజేయడం లేకుంటే సంకోచింపజేయడం ఇదే మన గర్భాశయం యొక్క ప్రధానమైన గుణం ఈ గుణం వల్లనే బిడ్డ పుట్టడం జరుగుతుంది ఈ లక్షణాన్ని అది కలిగి ఉండేటట్లు చేయడంలో ఎక్కువగా సహకరించేది కదలికలు అక్కడికి దగ్గరలోని మాంసకండరాల్లో కదలికలు ఉండాలి ఈ తిరగలి వల్ల ఆ కదలికలు ఎంతో సక్రమంగా జరుగుతాయి నేను స్వయంగా ఉపయోగించి చూశాను తిరగలిని దాని ప్రభావం అత్యధికంగా పొట్టభాగంపైనే పడుతుంది అప్పుడు నాకర్థమైంది ఏ తల్లులైతే క్రమబద్ధంగా తిరగలిని ఉపయోగిస్తున్నారో వారికి సిజేరియన్ డెలివరీ అవసరం ఉండదు ఎందుకంటే గర్భాశయం యొక్క ఎలాస్టిసిటీ మెయింటైన్ అవుతూవుంది అందుకే బిడ్డ తేలికగా గర్భాశయం నుంచి బయటికి రాగలుగుతుంది అప్పుడు నాకు గుర్తుకొచ్చింది పూర్వకాలంలో మన తల్లులు ఒక్కొక్కళ్ళు ఎనిమిది మంది పది మంది పిల్లలను కనేవారు అయినా ఎప్పుడూ సిజేరియన్ అన్న మాటే వినలేదు ఆ ఊళ్ళో ఉండే మంత్రసాని వచ్చేది ఆమె ఎంబీబీఎస్ చేసినామే కాదు ఎండీ చేసినామే కాదు ఆమె వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోయేది అదేదో వంట చేసి వెళ్ళిపోయినట్లుగా లేదు అన్నం వండి వెళ్ళిపోయినట్లు అవును అలాగే జరిగేది తరువాత మేము ఈ విషయం మీద మరికొంత దృష్టి పెట్టినప్పుడు మాకనిపించింది ఈ విషయంలో ఇంకా రీసెర్చ్ జరగాలని ఇక్కడే చెన్నైలోనే నా మిత్రులొకాయన ఉన్నారు ఆయన మరియు ఆయన భార్య పదిహేనేళ్లుగా ఈ విషయంలో పనిచేస్తున్నారు పిల్లల్ని డాక్టర్ యొక్క సహకారం లేకుండా సిజేరియన్ ఆపరేషన్ లేకుండా ఎలా బయటికి తేవాలి అన్నది వారి పదిహేను పదహారు సంవత్సరాల రీసెర్చ్ చెప్పేదేమిటంటే కేవలం తిరగలి తోటే అది సాధ్యం ఇక ఆయుర్వేదమైతే ఎంతవరకు చెబుతుందంటే తల్లి గర్భం ఏడవ నెల గర్భం వరకూ తిరగలినుపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది గర్భవతి ఏడవ నెల వరకు తిరగలిని ఉపయోగించవచ్చు ఎనిమిదవ నెల నుంచి కాదు ఎనిమిదవ నెలలో ఆపివేయాలి అలా ఏడవ నెల వరకూ తిరగలిని వాడడం బిడ్డ సీజర్ లేకుండా పుట్టడానికి సరిపోతుంది ఇక సీజర్ ద్వారా సీజర్ లేకుండా పుట్టినటువంటి పిల్లల మధ్య భూమ్యాకాశాల అంతరం ఉంటుంది సహజ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు సీజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలు ఎక్కువగా రోగగ్రస్తులవుతూ ఉంటారు సీజర్ లేకుండా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు దృఢంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు వారి బ్రెయిన్ డెవలప్మెంటు కూడా సక్రమంగా జరుగుతుంది లాజిక్ను డెవలప్ చేసే కెపాసిటీ కాల్పనికత వారిలో తక్కిన పిల్లల ఎక్కువగా ఉంటుంది కనుక వాగ్భటాచార్యుల సూత్రం ఆహారం వండిన తరువాత నలభై ఎనిమిది నిమిషాల లోపే తినేయాలి ఇంకా అన్నం వండడానికి ఉపయోగించే వస్తువులలో అతి ముఖ్యమైనటువంటి పిండి గోధుమ పిండి పదిహేను రోజుల పాతది తినకూడదు ఇంకా జొన్నలు మొక్కజొన్నలు సజ్జల పిండిని ఏడు రోజుల పాతది వాడకూడదు ఇంకా వారు చెప్పేదేమిటంటే రోజూదైతే మరీ మంచిది ఉదయం పూట తయారు చేసిన పిండిని సాయంత్రం ఉపయోగించేటట్లయితే చాలా మంచిది ఎక్కువ పాతది వాడకూడదు ఇప్పుడు మీరు ఈ సూత్రాన్ని మీ జీవితంలో ఎలా ఆవిష్కరించుకోవాలి ఒక తిరగలి తెచ్చుకోండి వీలైతే దీనివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి దీనివల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనమేమిటంటే మీ ఇంట్లో ఉన్న ఒక తల్లికి గాని చెల్లెలుగాని ఎవరైనా వారు తల్లి అయ్యే సమయంలో ఇది ఎంతో సహకరిస్తుంది ఈ తిరగలి రెండవది మీ వెయిట్ను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ తిరగలి మీ వెయిట్ ఎక్కువగా ఉండి మీరు దాన్ని లూజ్ చేసుకోవాలని ప్రయత్నించేటట్లయితే ప్రతిరోజూ ఉదయం పదిహేను నిమిషాల చొప్పున తిరగలిని ఉపయోగిస్తే సరిపోతుంది పదిహేను నిమిషాల చొప్పున తిరగలిని ఉపయోగిస్తూ మీరు మూడు నెలల తరువాత పరిశీలించి చూడండి మీ బరువు పదిహేను నుంచి ఇరవై కిలోలు తగ్గుతుంది కేవలం పదిహేను నిమిషాలు చొప్పునవాడితే రాందేవ్జీ తిరగలిని తిప్పిపిస్తారా లేదా మీరు తిప్పుతారా లేదా అయితే ఆ తిరగలిని తిప్పడం వల్ల దిగుబడేమీ ఉండదు ఇలా ఇలా తిప్పిపిస్తారా లేదా మరి అదేదో నిజంగానే తిప్పవచ్చు కదా కొద్దిగా పిండైనా వస్తుంది కనీసం పిండైనా వస్తుంది కదా బై ప్రోడక్ట్గా ఇక్కడ ఏమీ బయటికి రావడం లేదు అలా అలా చేస్తూ ఉన్నారంతే ఇప్పుడు మీరి తిరగలి ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు తిరగలి దొరుకుతూ ఉంది ఇక్కడే చెన్నైలో కూడా దొరుకుతుంది రాళ్లతో పనిచేసేవారి దేశంలో ఎంతోమంది ఉన్నారు వాళ్లు ఈ రోజుకీ ఆ పని చేస్తున్నారు అయితే వారు శోకిస్తూ ఉన్నారు రాజుభై దీన్నెవరూ కొనేవాళ్లు లేకుండా పోయారు అని మా సనికిలరాయిని కొనేవాళ్లు లేరు తిరగలిని కొనేవాళ్లు లేరు నేను దానితో సంకల్పం చేసుకున్నాను నేను వారి తిరగళ్లను అమ్మిస్తాను నేను వారికి ఉచితంగా పనిచేసే మార్కెటింగ్ మేనేజర్ని వారు నాకేమీ ఒక్క పైసా కూడా ఇవ్వరు అయితే నేను మాత్రం వారి కోసం మార్కెటింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాను ఇలా మార్కెటింగ్ చేయడానికి వాగ్భటాచార్యుల సహకారం ఎంతో లభిస్తూ కాబట్టి మీరు కూడా ఒక తెరగలి తెచ్చుకోండి అదేమి ఎక్కువ ధర ఉండదు తక్కువ ధరే ప్రతిరోజు పదిహేను నిమిషాలు ఉపయోగించండి మహిళలు వాడవచ్చు పురుషులు వాడవచ్చు ఇందులో ఏమీ భేదభావం లేదు కేవలం మహిళలే వాడాలి పురుషులు వాడకూడదు అని మహిళలు ఉపయోగించడం వల్ల ఎక్స్ట్రా గెయిన్ ఉంది ఎక్స్ట్రా గెయిన్ అంటే మీలో ఏ ఎక్స్ట్రా ఆర్గన్ అయితే ఉందో యూట్రస్ బాడీలో దానికి ఎంతో సహకారం లభిస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ఇంకా నేను మీకు మరొక లోతైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను ముఖ్యంగా తల్లులు చెల్లెళ్ల కోసం జీవితంలో ఒక ప్రత్యేక దశలో దాదాపు నలభై ఐదేళ్ల వయస్సులో మీరు గర్భాశయానికి చెందిన ఎన్నో కాంప్లికేషన్స్ ఎదుర్కోవలసి ఉంటుంది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమిటంటే మీకు మెనోపాజ్ మొదలవుతుంది మీ మెన్సస్ సైకిల్ ఆగిపోతుంది ఆ పీరియడ్లో ఎన్ని కాంప్లికేషన్స్ కలుగుతాయో అన్ని కాంప్లికేషన్స్ బిడ్డను కనేటప్పుడు కూడా కలగవు ఇక ఎన్నో కాంప్లికేషన్స్నైతే ఏ తల్లి అర్థం కూడా చేసుకోలేదు నా విషయంలో ఏం జరుగుతోంది అన్నది ఉన్నపాటున చెమట్లు పట్టేస్తాయి ఒళ్లంత చెమట్లతో తడిచిపోతుంది వెంటనే కొద్దిసేపటికి చలిపెట్టడం మొదలవుతుంది తరువాత కొద్దిసేపటికి ముఖం కందిపోతుంది పూర్తిగా వేడెక్కుతుంది తల్లులకు అర్థం కాదు కొద్దిసేపటి క్రితమే చెమట్లు పట్టాయి ఇప్పుడే ఇంత వేడిగా ఉంది ఇప్పుడే చలిపెడుతోంది అని అన్ని వేరియేషన్స్ జరుగుతాయి నిమిష నిమిషానికి వేరియేషన్స్ ఉంటాయి మీ మనస్సు ఎంత డిప్రెషన్కు లోనవుతుందంటే ఎంత ఒత్తిడికి లోనవుతుందంటే ఇక మీకు జీవితం మీద విరక్తి పుడుతుంది బ్రతికుండి చేసేదేమీ లేదనిపిస్తుంది అంత డిప్రెషన్ మనసులో ఉద్రిక్తతలు కలుగుతాయి ఒత్తిడి పెరుగుతుంది ఇటువంటి కాంప్లికేషన్స్ రావడం మొదలవుతుంది వాటన్నిటికీ కారణం ఒకటే మీ శరీరంలో కొన్ని హార్మోన్స్ తయారు కావడం ఆగిపోతుంది అవి మీకు ఎంతో అవసరం ఈ హార్మోన్స్ తయారే కానప్పుడు ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి భగవంతుని వ్యవస్థే ఏ రకంగా ఉందంటే నలభై ఐదేళ్లు యాభై ఏళ్ల వయసులో ప్రతీ తల్లి మరొక జన్మ నెత్తవలసి ఉంటుంది ఇలా అంటుంటారు కాబట్టి ఈ రెండవ జన్మ సమస్యలేవైతే ఉన్నాయో వీటిని జీవితంలో పూర్తిగా అంతం చెయ్యలేమో అయితే వాగ్భటాచార్యుల వారంటారు వాటిని కంట్రోల్ మాత్రం చేయవచ్చు ఇక నేను మూడవ సూత్రానికి వస్తున్నాను మూడవ సూత్రం ప్రత్యేకించి నెలసరి ఆగిపోయిన తరువాత కలిగే అవస్థలకు పర్మనెంట్ క్యూర్ అయితే లేదు ఎందుకంటే విడుదల కావడం ఆగిపోయిన హార్మోన్ల విషయంలో మరేమీ చేయలేము వాటిని బయటినుంచి కూడా అందించలేము అయితే వాగ్భటాచార్యుల వారంటారు ఈ సమస్యలను కంట్రోల్ మాత్రం చేయవచ్చు వారంటారు ఈ సమస్యలను కంట్రోల్ చేసి ఉంచడంలో వంటింటిలోని పరికరాలు ఉపకరణాలు ఇన్స్ట్రుమెంట్స్ వీటి సహకారం ఎంతో ఉంది కాబట్టి వంటింట్లోని పరికరాలు చాలా ముఖ్యమైనవి నేను చెప్పినట్లుగా తిరగలి దీనివల్ల ఎంతో ఉపయోగముంది అలాగే వంటింట్లో ఉపయోగపడే మరొక పరికరం శనెకలు మసాలా నూరే శనెకలుంటుంది కదా ఇది రెండవ ముఖ్యమైన పరికరం మీరెప్పుడైనా శనెకలను ఉపయోగించి చూస్తే ఈ శనకలను ఉపయోగించడంలో కూడా ఎక్కువగా ఒత్తిడి పొట్టపైనే పడుతుంది తిరగలిని ఉపయోగించడం వల్ల కూడా ఎక్కువగా ఒత్తిడి పొట్టపైనే పడుతుంది కాబట్టి మన ఋషులు మునులు ఈ తిరగలిని తయారు చేసినా ఈ శనకలును తయారు చేసినా తల్లులను దృష్టిలో ఉంచుకునే చేసి ఉంటారు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా తిరగలి వాడుతున్నా లేదు శనకలు వాడుతున్నా మీ యూట్రస్కు దగ్గరలోని మాంసకండరాలు ఫ్లెక్సిబుల్గా ఉండని ఉంటాయి కనుక మీ జీవితంలో కాంప్లికేషన్స్ నలభై ఐదేళ్ల తరువాత తక్కువగానే ఉంటాయి మీరు వాటిని మందులు మింగి మింగి తక్కువ చేయాలని చూస్తే ఆ మందుల వల్ల సైడెఫెక్ట్స్ంటాయి ఆ మందులలో ఎక్కువ మందుల సైడెఫెక్ట్ స్థూలకాయం హెచ్ఆర్టీ టెక్నిక్ అని ఒకటుంది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తల్లులు చెల్లెళ్ళు ఎక్కువగా దాన్ని ఎంచుకుంటూ ఉంటారు నలభై ఐదేళ్ల తరువాత చేతులు జోడించి వేడుకుంటున్నాను దయచేసి దానిని తీసుకోకండి ఒకవేళ మీరా చికిత్సను తీసుకున్నారు అంటే ఇక మీ బరువును తగ్గించడం ఆ దేవుడితరం కూడా కాదు బరువు పెరిగే తీరుతుంది ఎందుకంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీలో ఉపయోగించే మెడిసిన్స్ అన్నీ కూడా పెంచేవి మేధ అంటే శరీరంలో ఎక్స్ట్రా వెయిట్ను పెంచేవి కాబట్టి మీరు హెచ్ఆర్టీ తీసుకోకుండా ఉండాలంటే మందులు తీసుకోకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం ఒక పదిహేను నిమిషాల చొప్పున తిరగలిని ఉపయోగించండి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ అవసరమే లేదు పదిహేను నిమిషాలలో ఎంత గోధుమ పిండి వచ్చినా ఎంత శనగపిండి వచ్చినా చాలు మీరనుకోవచ్చు మా గ్రామాలలో దాదాపు అందరూ ఒక్కొక్క గంట చొప్పున ఉపయోగించేవారు కదా అని వారి శరీరం కూడా అంత దృఢంగా ఉండేది అంత శక్తి సంపన్నమై ఉండేది వారు సేవించే పాలు నెయ్యి కూడా చాలా స్వచ్ఛమైనవై ఉండేవి అందుకే గంట రెండు గంటల చొప్పున ఉపయోగించేవారు ఈరోజు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే మీరు కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు ఉపయోగించిన తిరగలినైనా శనకలునైనా మీ జీవితం పూర్తిగా సురక్షితంగా రోగరహితంగా ఉంటుంది కాబట్టి విజ్ఞాన శాస్త్రంతో వంటగది అత్యధికంగా ఈ దేశంలో మేళవించబడి ఉంది కాబట్టి ఇప్పటి వరకు నేను మీకు వాగ్భటాచార్యుల మూడు సూత్రాలను చెప్పడం జరిగింది ఈ మూడు సూత్రాలకు సంబంధించి మరొక వివరం ఏమిటంటే మీలో పురుషులు కూడా మీకు పొట్ట ఎక్కువగా ఉండి దాన్ని తగ్గించుకోవాలనుకుంటే మీరు కూడా పదిహేను నిమిషాలు తిరగలిని ఉపయోగించండి మీరుకూడా కావాలంటే శనకలులో చట్నీని తయారు చేయవచ్చు మీరుకూడా శనకలులో చట్నీ తయారుచేయడం మొదలుపెడితే మీరుకూడా తిరగలిలో పిండి తయారు చేయడం మొదలుపెడితే ఇక మీ పొట్ట పూర్తిగా లోపలికి పోతుంది దాన్ని అలా లోపలికి పంపించడం ఏ జిమ్నేజియం వల్లా కాదు నేను మీతో ఈ విషయానికి సంబంధించిన గ్యారంటీ ఇస్తాను మీరు కావాలంటే ఒక స్టాంపు పేపర్పై నాచేత వ్రాయించుకోవచ్చు వెయ్యి రూపాయలు లేదా లక్ష రూపాయల స్టాంప్ పేపర్ అయినా ప్రపంచంలోని ప్రతి డాక్టరు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారు సరే వాళ్లు బయటికి చెప్పరు అది వేరే విషయం జిమ్నేజియంకు వెళ్లడం వల్ల ఎవ్వరి పొట్టా లోనికి పోవడం జరగదు ఇంకా కొద్ది రోజులపాటు వెళ్లినా మీరు జిమ్ వెళ్లడం ఆపేశారంటే అంతకంటే ఎక్కువగా బయటికి వస్తుంది ఎందుకంటే జిమ్నేజియంలో చేయబడే ఎక్సర్సైజెస్ అక్కడ ఉంచబడిన ఎక్సర్సైజర్ మెషీన్లేవైతే ఉన్నాయో అవి మీ జీవితానికి సరిపడేవి కావు ఎందుకు సరిపడేవి కావో తెలుసా జిమ్నేజియంలో ఉండే మెషీన్లన్నీ ఎక్కువ స్పీడ్తో పనిచేసేవి అదే తిరగలి సనకలు వీటి స్పీడ్ తక్కువ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇలా తక్కువ స్పీడ్ ఉండే పరికరాల ప్రభావం మనపై ఎక్కువగా పడుతుంది ఎందుకంటే మనం వేడిమి దేశాల్లో ఉంటున్నాం వేడిమి దేశాల్లో మీకు తెలుసు శరీరంలో వాయువు యొక్క ప్రకోపం ఎక్కువగా ఉంటుంది రేపు ఈ విషయంపై మరింత వివరంగా చర్చిస్తాను వాయువు అంటే వాతం పిత్తము ఇంకా కఫం శరీరంలో ఇవి మూడూ ఉంటాయి వేడిమి దేశాలలో ఉండే జనుల శరీరాల్లో వాయువు యొక్క ప్రకోపం సహజంగానే అధికంగా ఉంటుంది వాయువు యొక్క ప్రకోపం ఎక్కువగా ఉన్నప్పుడు మనము ప్రతి విషయాన్ని నెమ్మదిగా చేయాలి వేగంగా చేస్తే వాయువు యొక్క ప్రకోపం ఇంకా ఎక్కువవుతుంది అందుకే భారతదేశంలో చెప్పబడిందేమిటంటే డాన్స్ చేయాలంటే కూడా నెమ్మదిగా చేయాలి అందుకే ఇక్కడి శాస్త్రీయమైనటువంటి నృత్యాలన్నీ భరతనాట్యం కథక్ కథకళి ఒడిసి కూచిపూడి ఈ డ్యాన్స్లన్నింటిలోని స్టెప్స్ మీరు చూస్తే స్లోగా ఉంటాయి అదే లో పూర్తిగా విరుద్ధం చల్లదనం ఎక్కువ శీతల దేశాలలో ఏం జరుగుతుందంటే వాయువు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది శరీరంలో పిత్తము కఫము ఎక్కువగా ఉంటాయి శరీరంలో అందుకే వారు వాయువును పెంచవలసి ఉంటుంది పిత్తము కఫంతో సమానంగా అందుకే వారు ప్రతీదీ ఫాస్ట్గా చేస్తారు వారి డాన్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి రష్యన్ బ్యాలే ఉంటాయి కదా ఎంత ఫాస్ట్గా వేస్తారు వాళ్ళు స్టెప్స్ ఎందుకంటే అది వారికి అవసరం అలా చేయకపోతే వారు చనిపోతారు కాబట్టి వారి డ్యాన్స్ ఫాస్ట్గా ఉంటుంది మన డాన్స్ స్లోగా ఉంటుంది ప్రతి విషయంలోనూ వారిది ఫాస్ట్గా ఉంటుంది మనది స్లోగా ఉంటుంది అందుకే మనం తిరగలి తయారుచేశాం శనకలు తయారుచేశాం ఎడ్లబండి తయారుచేశాం ఎందుకంటే మనకు ప్రతీది స్లోగా ఉండాలి మన వాతం పెరుగకుండా స్పీడ్తో వాతం పెరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఎడ్లబండి ఏమిటి చక్రమే కదా దానిలో ముఖ్య భాగాలు చక్రాలే కదా చక్రం యొక్క ఇన్వెన్షన్ మొట్టమొదట జరిగింది భారతదేశంలోనే ప్రపంచంలో అయితే మనం దాన్ని ఎడ్లబండికి వాడాం విమానానికి వాడలేదు మనము కావాలనుకుంటే దానిని విమానానికి ఉపయోగించి ఉండవచ్చు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చక్రాన్ని తయారు చేసిన వారు విమానానికి దాన్ని ఉపయోగించి ఉండవచ్చు అయితే మనకు అవసరం లేదు మనకు అవసరమున్నది ఎడ్లబండే ఎందుకంటే అది స్లో గనుక ఎందుకు స్లో అంటే దానిని లాగేటువంటి ఎద్దులో వాయువు యొక్క ప్రకోపం పెరుగకుండా మన దగ్గర మనుషులను గురించి ఎలా ఆలోచించారో ఎడ్లను గురించి కూడా అదేవిధంగా ఆలోచించారు మనవాళ్లు మనుషులను ఎడ్లను వేరువేరు దృష్టితో చూడలేదు అవీ మనలోని అంశమే మనకుటుంబంలో అంశమే కనుక ఎడ్లు వేగంగా ఎడ్లబండిని లాగవలసి వస్తే ఎడ్లలో వాయువు పెరుగుతుంది వాయువు పెరగడం వల్ల త్వరగా చనిపోతాయి కాబట్టి ఎడ్లు ఎక్కువ కాలం జీవించి మనకు సహకరించే విధంగా ఎడ్లబండ్ల స్పీడ్ను స్లో చేయడం జరిగింది ఎడ్ల బండ్ల స్పీడ్ను స్లో చేయడానికే పెద్ద చక్రం తయారు చేయడం జరిగింది చక్రం ఎంత పెద్దగా ఉంటే స్పీడ్ అంత స్లోగా ఉంటుంది చక్రం ఎంత చిన్నగా ఉంటే స్పీడ్ అంత ఎక్కువగా ఉంటుంది నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఉంటాయి కదా పర్ మినిట్ దాన్ని మీరు ఆర్పిఎం అంటారు రొటేషన్స్ పర్ మినిట్ అవి ఎంత ఎక్కువగా ఉంటే స్పీడ్ అంత ఎక్కువగా ఉంటుంది రొటేషన్స్ ఎక్కువగా ఉండడానికి చిన్న చక్రాలే కావాలి అందుకే విమానంలో చిన్న చక్రాలే ఉంటాయి మనము స్పీడ్ పెంచవలసిన అవసరమే లేదు ఎందుకంటే మన శరీరంలో వాతాన్ని పెంచుకోవలసిన అవసరం లేదు అందుకే ఎడ్లబండి చక్రాన్ని పెద్దగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఎడ్లబండిని తయారు చేశాము అంటే మనము వెనుకబడ్డట్లు కాదు వారు విమానాన్ని తయారు చేశారు అంటే వారు ముందుకు కాదు వారి తప్పనిసరి పరిస్థితికి సమాధానంగా వారు తయారు చేసుకున్నారు మన అవసరాన్ని తీర్చుకోవడానికి మనం తయారుచేసుకున్నాం అంటుంటారు కదా ఇన్వెన్షన్ ఈజ్ ద మదర్ ఆఫ్ నెసెసిటీ మన అవసరం మన వాతాన్ని తక్కువగా ఉంచుకోవడం మన శరీరంలో జంతువుల శరీరాల్లో కూడా ఎందుకంటే ఉష్ణదేశాల్లో వాతము మొదలే ఎక్కువగా ఉంటుంది దానిని తక్కువగా ఉంచడానికి అందుకే శనెకలు నెమ్మది నెమ్మదిగా పనిచేస్తుంది మరి మీ ఇళ్లలో ఉన్న మసాలా తయారుచేసే మెషిన్ పూర్తిగా ఫాస్ట్ అది యూరోప్ కోసమే మీకోసం కాదు మనకు అలా నెమ్మదిగా పనిచేసేదే మంచిది మన తిరగలి నెమ్మది నెమ్మదిగా తిరుగుతుంది యూరోప్ నుంచి వచ్చిన తిరగలి విద్యుత్తుతో పనిచేసేది పూర్తిగా ఫాస్ట్గా తిరుగుతుంది ఇప్పుడు మేము గత నాలుగైదేళ్లుగా చేస్తున్న విషయమొకటి మీకు చెప్పదలిచాను మా కేంద్రమొకటి ఉంది భీల్వాడలో అక్కడ మేము తిరగలిని ఉపయోగిస్తాం మా భీల్వాడ కేంద్రము ఈరోజుకి భారతదేశంలో చాలా గొప్ప కేంద్రము రాబోయే రోజుల్లో చెన్నైలో మరొకటి తయారవుతుందేమో భగవంతునికే తెలియాలి మీలో ఎవరైనా రాజస్థాన్ వాసులుంటే మా భీల్వాడా కేంద్రాన్ని తప్పకుండా సందర్శించండి భీల్వాడాలో నాగోరే గార్డెన్ ఉంది అక్కడ మా కేంద్రం పని పనిచేస్తోంది దాని పేరు స్వానంద్ మా కేంద్రాలన్నిటి పేరు స్వానంద్ అని ఉంటుంది మా బ్రాండ్ నేమ్ స్వానంద్ ఆ కేంద్రంలో మేము తిరగలి వాడతాం తిరగలిను ఉపయోగించి మేము అన్ని రకాల పిండులను తయారుచేస్తాం గోధుమపిండి జొన్నపిండి సజ్జలపిండి అన్నిరకాలైన పిండిలు ఆ పిండిని భీల్వాడాలోని వంద నోటపాతిక కుటుంబాల వారు తీసుకువెళ్ళి సేవిస్తూ ఉంటారు ఆ వంద నోటపాతిక కుటుంబాల డేటాబేస్ మేము తయారుచేశాం ఆ వంద నూటపాతిక కుటుంబాలకు నాలుగేళ్లపాటు తిరగలి ద్వారా తయారుచేసిన పిండిని తినిపించి తినిపించి మేమడుగుతూ ఉంటాం ఫలితమిలావుంది అని వారంటారు అసిడిటీ తగ్గిపోయింది ఇంకా ఏం జరిగింది మోకాళ్ళనొప్పులు తగ్గిపోయాయి ఇంకా ఏం జరిగింది నిద్ర చక్కగా పడుతుంది ఇంకా ఏం జరిగింది పైత్య సంబంధిత వ్యాధులు తగ్గిపోయాయి ఇంకా ఏం జరిగింది వారంటారు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతుంది ఇలా ఇరవై ఎనిమిది వ్యాధుల విషయంలో మేము గమనిస్తూ ఉన్నాం నాలుగేళ్లలో వారు ప్రతి వ్యాధి గురించి చెబుతున్నారు తగ్గిపోతోంది తగ్గిపోతోంది అని నేనడిగాను మరి పెరుగుతున్నదేమన్నా ఉందా వారన్నారు ఆనందం పెరుగుతోంది సుఖం పెరుగుతోంది సంతోషం పెరుగుతోంది ఎలా కేవలం ఆ తెరగలి ద్వారా తయారు చేసిన పిండితో వంట వండుకుంటున్నారు అంతే తరువాత ఆ పిండిని తీసుకువెళ్లే తల్లులను అడిగితే మీ అబ్జర్వేషన్ ఏమిటి అని వారన్నారు ఈ తిరగలి నుంచి తయారైన పిండితో చేసిన రొట్టెలు ఎంతో మెత్తగా ఉంటాయి అదే బజారు నుంచి తెచ్చిన పిండితో చేసిన రొట్టెలు రెండు నిమిషాల్లోనే గట్టిపడిపోతాయి ఇంట్లోని వారు కూడా ఈ తిరగలి యొక్క పిండితో చేసిన రొట్టెలు రెండు ఎక్కువ తిన్నా వారికి ఏ సమస్య ఉండదు అదే బజారునుంచి తెచ్చిన పిండితో చేసిన రొట్టెలు ఒక్కటి ఎక్కువ తిన్నా కడుపులో గ్యాస్ సమస్య మొదలవుతుంది లా చెబుతారు తల్లు చెబుతారు పిల్లలు కూడా ఈ రొట్టెలను ఎంతో ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్లు కూడా ఈ రొట్టెలను ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు వారంటున్నారు మీ ఒకే కేంద్రముంటే సరిపోదు అందరికీ కాబట్టి రెండు కేంద్రాలను ఏర్పాటు చేయండి అని ఒక కేంద్రం కేవలం వంద మంది కుటుంబాలకు సరిపడ పిండిని మాత్రమే తయారు చేయగలుగుతాయి ఎందుకంటే అందులో పదిహేను నుంచి ఇరవై మంది మహిళలు తిరగలి తిప్పుతూ ఉంటారు మేము రెండవది ప్రారంభించాలనుకున్నాం మూడవది ప్రారంభించాలనుకున్నాం ఒకరోజు నాకనిపించింది ఈ మార్గంలో ఎద తేడా ఉంది మేమిలా కేంద్రాల సంఖ్యను పెంచుకుంటూ పోతే ఎప్పటికైనా ఇబ్బంది కాబట్టి మంచిదేమిటంటే ప్రతి ఇల్లు ఒక కేంద్రంగా మారడం ఈ కేంద్రాలన్నీ పెంచుకుంటూ పోయి మేమెక్కడ చిక్కుకుపోతాం ప్రతిచోటా ఇక జనులు మా వెంటబడతారు బాబూ చేతితో తయారు పిండిని పిండినివ్వువని ఈ వ్యాపారంలో మేము పడదలుచుకోలేదు మా ఉద్దేశ్యం ప్రతి ఇంటిలోనూ తిరగలి ఉండాలని ఇక మేము అక్కడ తిరగలిని ఉంచడం మొదలుపెట్టాం మీరీ తిరగలిని తీసుకోండమ్మా మీ పిండిని మీరే తయారు చేసుకోండి మీరూ ఆరోగ్యంగా ఉంటారు ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీతో కూడా నా విన్నపం అదే మీ ఇంటిలోనూ తిరగలిని వెనక్కి తీసుకునండి అలాగే కూడా వెనక్కి తీసుకోండి మసాలాను రుబ్బాలంటే దానిలో రుబ్బండి అలాగే చట్నీ తయారుచేయాలన్నా శనకలులోనే తయారుచేయండి చట్నీ రుచికూడా బాగుంటుంది అందులోని సూక్ష్మ పోషక విలువలు కూడా భద్రంగా ఉంటాయి ఈరోజు సమయమైపోయింది చివరిగా ఈరోజొక చిన్న విషయం చివరిగా నేను వినమ్రుణ్ణై మీకు విన్నవించేదేమిటంటే మీ వంటగదిలో గత ఇరవైరవైదేళ్లుగా ఏ మార్పులైతే చోటు చేసుకున్నాయో వంటగదిలో గత ఇరవైరవైదేళ్లలో మన రోగాలకు ముఖ్యమైన కారణం ఆ మార్పులే వంటగది రోగాలకు కారణం కాదు వంటగది విషయంలో వాగ్భటులంటారు వంటగది లోకంలోనే అత్యంత పవిత్రమైన స్థానం ఎంతో గొప్ప పవిత్రమైన స్థానం అయితే అందులో మార్పులు చోటు చేసుకున్నాయి ఏం మార్పులు మొదట తిరగలి ఉండేది ఉండేది వాటి బదులు మిక్సీ వచ్చిచేరింది లేదు మనం మరేదైనా మెషీన్ తెచ్చుకున్నాం ఇప్పుడు ఏకంగా రొట్టెలు తయారు చేయడానికి కూడా మెషీన్లొచ్చాయి రొట్టెలు తయారు చేయడానికి కూడా కాబట్టి వంటింట్లో మనం టెక్నాలజికల్గా ఏ మార్పులనైతే తీసుకువచ్చామో ఆ మార్పులే మన రోగాలకు కారణమయ్యాయి తల్లులనైతే మరీ రోగ్రస్తులను చేశాయి నేను గత ఇరవై సంవత్సరాలుగా వంటగదిపై చేసిన పరిశోధనలన్నిటినీ పరిశీలిస్తే మనకర్థమయ్యే విషయమేమిటంటే మనం అభివృద్ధి పేరుతో మన ఇళ్లను రోగనిలయాలుగా మార్చుకున్నాం వంటింటిలోని వస్తువులన్నీ మహిళల యొక్క శారీరిక శ్రమను తగ్గించాయి ఇప్పుడు వాషింగ్ మెషిన్ వచ్చింది అది మీ శారీరక శ్రమను తగ్గించింది అలాగే విద్యుత్తో పనిచేసే రుబురోలు వచ్చింది అదీ మీ శారీరక శ్రమను తగ్గించింది మిక్సీ రావడంతో శనకలు యొక్క శ్రమ మీకు తగ్గింది ప్రతి ప్రతీ తోటి ఓవెన్ వచ్చింది మీరు తెచ్చుకున్న ఈ మైక్రోవేవ్ ఓవెన్ ఫ్రిజ్ ఇవన్నీ మీ శారీరక శ్రమను తగ్గించాయి నిజానికి శరీరము శ్రమను తగ్గించుకోవడానికి కాదు వాగ్భటులంటారు శారీరక శ్రమను తగ్గించుకోవలసిన వయస్సు ఒక్కటే అది అరవై ఏళ్ల తరువాత మీకు అరవై ఏళ్లు వచ్చిన తరువాత మీరు శారీరక శ్రమను తగ్గించడం ప్రారంభించండి అరవై ఏళ్ల వరకు శారీరక శ్రమను తగ్గించవలసిన అవసరమే లేదు పద్దెనిమిది మొదలు అరవై ఏళ్ల వరకు శారీరక శ్రమ కావలసిందే కాబట్టి కొద్ది అయినా మీరు శ్రమిస్తూ ఉండండి ఇప్పుడైతే మనం తడిగుడ్డతో శుభ్రం చేయడానికి కూడా మెషిన్ తీసుకువచ్చాం ఇల్లు చిమ్మడానికి కూడా మెషిన్ తీసుకువచ్చాం రొట్టెను తయారు చేయడానికి మెషిన్ వచ్చింది చట్నీ తయారు చేయడానికి మెషిన్ వచ్చింది రొట్టెలను నిల్వ మెషిన్ వచ్చింది అన్ని పనులకు మెషిన్లు వస్తే మీరూ మెషిన్గానే తయారవుతారు నిజానికి మీరలా తయారైపోయారు కూడా మెషిన్లా తయారు కావడమంటే జీవితంలో రసాస్వాదన లేదు ఆనందం పోయింది మొదట్లో ఇళ్లలో పనిచేస్తున్నప్పుడు ఏ రసాస్వాదన ఉండేదో ఆనందం ఉండేదో ఆ ఆనందం అంతా పోయింది ఎలా పోయింది నా చిన్నతనంలో నాకు గుర్తు అమ్మలక్కలు పనులు చేస్తూ చేస్తూ పాటలు పాడుకుంటూ ఉండేవారు ఇప్పుడు ఆ పనులు ఆగిపోవడంతో ఆ పాటలు ఆగిపోయాయి ఈరోజు మీరెవరైనా తల్లిని ఇరవై ఏళ్ల క్రితం ఒక బిడ్డ పుట్టినప్పుడు ఏ ఏ పాటలు పాడేవారు అని అడిగితే ఏం చెబుతారు వారికి గుర్తే లేదు దానితో ఇప్పుడు ఏం చేస్తారు సినిమా పాటల సీడీనొకదాన్ని తీసుకుని దానిని ప్లే చేస్తారు ఇంట్లో పిల్లలు పుట్టగానే చోళీకే పీచే క్యాహే తూ చీజ్ బడి హే మస్తు మస్తు ఆతీక్య ఖండాల జాతీక్య ఖండాల ఇటువంటి పాటలన్నీ పిల్లలు పుట్టినప్పుడు ఇళ్లల్లో మోగుతూ ఉన్నాయి ఎందుకంటే తల్లులకు పిల్లలు పుట్టిన సందర్భంగా ఎటువంటి పాటలు పాడాలో తెలియనే తెలియదు దానికి కారణం ఏ సమయంలో వారా పాటలు పాడేవారో ఆ సమయమే లేకుండా పోయింది వారు పనులు చేస్తూ పాటలు పాడేవారు ఇప్పుడా పనులే ఆగిపోయాయి దానితో పాటలు ఆగిపోయాయి పెళ్లి సందర్భంగా ఎటువంటి పాటలు పాడాలో తెలియదు ఏం చేస్తారు ఆ డీజెనో విజెనో దేన్నో తీసుకువస్తారు పెద్ద సౌండ్ బాక్స్తో ఒక లయగాని స్వరంగాని తాళంగాని లేనటువంటి ఒకటే చెవులు చిల్లులు పడేటట్లు గోల ఎందుకంటే మన దగ్గర పనిలో ఆనందముండేది నేను మీకు వినమ్రతతో ఒక విషయాన్ని విన్నవిస్తున్నాను భారతదేశంలో ఏ తల్లి అయినా శారీరక శ్రమ వల్ల అలసిపోవచ్చేమో కాని ఆమెకు బోర్ కొట్టడం మాత్రం జరగదు ఈ బోర్ కొట్టడం అన్న మాట భారతీయుల మాట కాదు ఆంగ్లేయుల మాట మనం తెలుగులో కూడా అదే మాటను ఉన్నదున్నట్లు తీసుకున్నాం బోర్ కొట్టడం మీకెలా ఉంది అంటే బోర్ కొడుతూ ఉంది ఈ మధ్య పిల్లల దగ్గర ఈ మాట నేను ఎక్కువగా వింటున్నాను నాకు బోరు కొడుతోంది నాకు బోరు కొడుతోంది ఇప్పుడు బోర్ కొడితే ఏం చేయాలి అదుగో ఇంట్లో ఒకటి ఉంది కదా టీవీ దానిని మొదలుపెట్టి పోగో చూడాలి పోగో ఆ పోగోలో ఏముంది ఇంకా బోరు కొడుతుంది దానితో ఆ పోగోను మార్చి మరొకదాన్ని చూస్తారు లోగో ఆ తరువాత ఇంకో దానికి పోతారు అయినా ఆ బోరు కొట్టడం మాత్రం ఆగదు ఎందుకు ఈ ప్రక్రియలో ఏ విధమైన ఇంటరాక్షన్ లేదు మొత్తం వన్ వన్సైడెడే కాని పాటలు పాడడం ఇంటరాక్టివ్ ఇది వన్ వన్సైడెడ్ కాదు మల్టీ సైడెడ్ అలా మన తల్లులు పనులు చేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు ప్రతి సందర్భానికీ తగిన పాటలుండేవి చివరికి అప్పడాలు ఒత్తుతూ కూడా చక్కగా అప్పడాలొత్తుతూ పాటలు పాడడం మసాలా నూరుతూ ఉంటే ఆ సందర్భానికి తగిన పాటలు వేరు పెళ్ళికోసం మసాలా నూరుతూ ఉంటే ఆ సందర్భానికి తగిన పాటలు వేరు కోసం వడలు అపడాలు చేస్తూ ఉంటే ఆ సందర్భంగా పాడే పాటలు వేరు నేనిప్పుడు ఈ పాటలన్నిటినీ సేకరిస్తున్నాను వేల పాటలున్నాయిలా కానీ మనం వాటిని లిపిబద్ధం చేయలేదు వాటిని పుస్తకాల్లో ప్రచురించలేదు నోట్బుక్స్ తయారు కాలేదు దానితో క్రమక్రమంగా అవి అంతమైపోతున్నాయి ఆ పాటలలోని స్వరము లయ తాళము ప్రతి తల్లి తేలికగా పాడుకునే విధంగా ఉండేవి ప్రతి తల్లి ఆ స్వరము లయా తాళములలో పాడగలిగేది గొంతు యొక్క పిచ్లో హెచ్చుతగులు ఉండవచ్చు కాని స్వరము లయా తాళం మాత్రం అందరికీ ఒకేవిధంగా ఉండేవి అవి ఉత్తరం నుంచి దక్షిణం దాకా తూర్పునుంచి పశ్చిమందాకా అంతా ఒకటే ఉండేవి నాట్లు వేస్తుంటే పాడే పాటలు వేరు కోతలు కోస్తుంటే పాడే పాటలు వేరు పంటను ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు పాడే పాటలు వేరు మన దగ్గర ప్రతి పనితోటి గీతమూ సంగీతమూ మేళవించబడి ఉండేది ఏమాత్రం బోరు మరి ఇప్పుడు ఈ ఆధునికత నుంచి పుట్టినది ఈ మోడర్నిజం నుంచి పుట్టినది మొత్తం అంతం చేసేసింది కనుక ఇక బోర్ బోరు ఒకటే మిగిలింది మీ సమయం వీటితో నిండి ఉండడం వల్ల బోర్ కొడుతుంది కనుక అంటారు మీ జీవితం మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి అంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ స్థానాన్ని బట్టి ఇప్పుడు ఉదాహరణకు మీరు మద్రాసులో ఉంటున్నారనుకోండి ఇక్కడి వాతావరణ పరిస్థితులు ప్రభావాలను బట్టి మీరు చరించాలి అలాగే మీరు రాజస్థాన్లో ఉంటున్నారనుకోండి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రభావాలను బట్టి మీరు జీవించాలి ఇలా వేరువేరు వాతావరణ పరిస్థితులు వేరువేరు ప్రభావములను బట్టి మీ గీతాలు మీ సంగీతము మీ శ్రమ వేల సంవత్సరాల క్రితం నిర్ణయించబడ్డాయి ఆ రోజులు మళ్లీ తిరిగొస్తాయా అనే విషయంలో నాకు సందేహముంది కాని మనం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ రోజులు మళ్లీ తిరిగొస్తాయి ఇలా వాగ్భటులు చెప్పిన ఐదు సూత్రాల గురించి ఈ విధంగా నేను మీతో వ్యాఖ్యానించదలిచాను ఇప్పుడు ఈ ఐదు సూత్రాలమీద మీకేమైనా సందేహాలుంటే మీరు అడగవచ్చు మీకు నేను వాగ్భటుల యాభై సూత్రాలు చెబుతాను రాబోయే పద్దెనిమిదవ తేదీ వరకు ఇప్పటి నేను ఐదు సూత్రాలు చెప్పడం జరిగింది ఎవరైనా ప్రశ్నలు అడుగదలిచిన వారు చేతులెత్తండి నా వినమ్ర నివేదన ఏమిటంటే మీరెవ్వరూ అప్పుడే వదిలి వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ అడుగబోయే ప్రశ్నలు బహుశా మీకు సంబంధించినవి కూడా కావచ్చు ఆ ప్రశ్నలు కేవలం అడిగిన వారికి మాత్రమే సంబంధించినవని చెప్పలేము కాబట్టి కొద్దిసేపు ఆగండి ప్లీజ్ మీరు దయచేసి ఈ ఐదు సూత్రాలను మళ్ళీ ఒకసారి ఒక క్రమంలో వివరించండి మీ దగ్గర పేపరు పెన్ను ఉంటే వ్రాసుకోండి కాపీ ఉంటే వ్రాసుకోండి డైరీ ఉంటే వ్రాసుకోండి నేను మీతో నిన్న కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెబుతున్నాను ఒకవేళ మీరు వ్రాసుకోలేకపోయినా బాధపడవలసిన పనిలేదు ఎందుకంటే ఈ సూత్రాలకు సంబంధించిన పుస్తకాలు సరిపడా మనకు వచ్చాయి ఒక సోదరులు వెళ్ళి ట్రాన్స్పోర్ట్ నుంచి తీసుకువచ్చారు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంజనీ కుమార్ గారున్నారా ఆ వీరు వెళ్ళి తీసుకువచ్చారు అందరికీ సరిపడా పుస్తకాలు మన దగ్గర లభిస్తున్నాయి స్టాల్లో మీరు కావాలంటే తరువాత తీసుకోవచ్చు ఒకసారి మళ్ళీ సూత్రాలు చెబుతున్నాను వ్రాసుకోండి నిన్న మీకు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహార పదార్థాన్ని తయారు లేదా వండుతున్నప్పుడు ఆ పదార్థానికి సూర్యకాంతి సోకదో గాలి తాకదో అటువంటి పదార్థాన్ని భుజించకూడదు ఇక ఆ సూర్యకాంతి గాలి యొక్క స్పర్శలను గురించి నేను దీర్ఘంగా విశ్లేషించాను ప్రెషర్ కుక్కర్లో వండినది తినకూడదు మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచినది తినకూడదు ఫ్రిడ్జ్లో ఉంచినది తినకూడదు ఇలా వాగ్భటుల రెండవ సూత్రం ఆహార పదార్థాన్ని వండిన నలభై ఎనిమిది నిమిషాల లోపే భుజించాలి అన్నం వండిన నలభై ఎనిమిది నిమిషాల లోపే తినేయాలి మిగల్చకూడదు ఇది రెండవ సూత్రం దీన్ని గుర్చి కూడా సవిస్తరంగా చర్చించాను ఇక మూడవ సూత్రం వంటకు ఉపయోగించే పిండి శనగపిండి మొక్కజొన్నపిండి జొన్నల పిండి వగైరా వగైరా గోధుమ పిండి మాత్రం తయారైన పదిహేను రోజులలోగా వాడాలి ఇక స్థూలమైన గింజలుగా చెప్పబడే మొక్కజొన్నపిండి జొన్నల పిండి సజ్జలపిండి ఈ పిండి తయారైన ఏడు రోజులలోపే వండాలి అంటే సరళంగా చెప్పాలంటే మీ ఇంట్లో పదిహేను రోజుల పాత గోధుమ పిండి ఉండకూడదు ప్రతి పదిహేను రోజులకు కొత్తగా పిండి తెచ్చుకుంటూ ఉండాలి పదిహేను రోజులకు సరిపడా పిండిని మాత్రమే మరాడిస్తూ ఉండండి సరిపోతుంది మీరే తిరగలి తెచ్చుకుంటే మరీ మంచిది ఒకవేళ తెచ్చుకోలేకపోయినా మీరు బయటి నుంచి తిరగలి ద్వారా తయారు చేయబడిన పిండిని తెచ్చుకునేటట్లయితే దానిని పదిహేను రోజులకు సరిపడా మాత్రమే తెచ్చుకోండి ఇది మూడవ సూత్రం వాగ్భటులు చెప్పిన నాలుగవ సూత్రం నేను మీకు వివరించినది మీరు అరవై ఏళ్ల లోపుగా మీ శారీరిక శ్రమను తగ్గించకూడదు అంటే దీనర్థం ఆయన ఒక వయో వయోపరిమితిని విధించారు ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఒక వయస్సు యొక్క కేటగిరీ పద్దెనిమిదేళ్లు మొదలుకొని అరవై ఏళ్ల వరకు వారి ప్రకారం రెండవ కేటగిరీ ఇక అరవై ఏళ్ల తరువాత వంద నూటపాతికేళ్ల వరకు ఆయన చెప్పిన మూడవ కేటగిరీ వాగ్భటులు చెప్పేదేమిటంటే అరవై దాటిన కేటగిరీకి చెందిన వారి విషయంలో శ్రమ క్రమక్రమంగా తగ్గుతూ ఉండాలి శ్రమ తగ్గిపోతూ ఉండాలి వీరు ఎక్కువగా శ్రమించకపోవడమే మంచిది వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి అరవై దాటిన వారు వారి శ్రమను క్రమక్రమంగా తగ్గిస్తూ ఉండాలి ఇక పద్దెనిమిదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయస్సు వరకు వారి శ్రమను క్రమక్రమంగా పెంచుతూ ఉండాలి పద్దెనిమిది కంటే పంతొమ్మిదిలో కొద్దిగా ఎక్కువ పంతొమ్మిది కంటే ఇరవైలో కొద్దిగా ఎక్కువ 20 కంటే ఇరవై ఒకటిలో కొద్దిగా ఎక్కువ మరి పద్దెనిమిది కంటే తక్కువ వారి విషయంలో అంటే ఉదాహరణకు ఒక ఏడాది వయసున్న బిడ్డ విషయంలో ఏడాది వయసున్న పిల్లవాడు పిల్లల విషయంలో వారంటారు వారు ఎక్కువగా శ్రమించవలసిన రంగం ఆటపాటలే వారు ఎక్కువగా ఆటల్లోనే శ్రమించాలి కాబట్టి మీరు వారిని ఎక్కువగా ఆడించాలి అంటే లోపు వయసున్న పిల్లల్ని మీరు ఎక్కువగా ఆడుకోనివ్వాలి వారికి అదే శ్రమ అదే పద్దెనిమిది నుంచి అరవై మధ్యలో వారి శ్రమ ద్వారా ఉత్పత్తి కూడా జరగాలి తిరగలి తిప్పితే పిండి వస్తుంది శనకలు నూరితే చట్నీ తయారవుతుంది అంటే ఏదో ఒక విధమైన ఉత్పాదన జరగాలి కాబట్టి ఉత్పాదకమైన శ్రమను పద్దెనిమిది నుంచి లోపులో తగ్గించకండి అరవై తరువాత క్రమంగా తగ్గించండి అలాగే ఒకటవ సంవత్సరం నుంచి పద్దెనిమిదేళ్ల మధ్యలో ఉన్న పిల్లల చేత ఉత్పాదకమైన శ్రమను చేయించకండి ఇవి ఇక ఆఖరి సూత్రం అంటే ఈరోజు చెప్పిన ఆఖరి సూత్రం మీ జీవితంలో మీరు నివసిస్తున్న ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులు వాటి ప్రభావాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భౌగోళిక స్థితిగతులు జియోగ్రఫికల్ కండిషన్స్ కాబట్టి మీరున్న చోట వాతావరణ పరిస్థితులను మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఎలా దృష్టిలో ఉంచుకోవాలి నేను మీకు ఉదాహరణగా చెప్పాను భారతదేశం ఉష్ణదేశం కెనడా శీతల దేశం ఉష్ణదేశవాసులలో ఎప్పుడూ వాతం యొక్క ప్రకోపం ఎక్కువగా ఉంటుంది అది సహజంగా శరీరానికి ఉండే దోషం దాని విషయంలో ఏమి చేయలేం కాబట్టి వాతం యొక్క ప్రకోపం ఎక్కువగా ఉండే తీరుతుంది పిత్తము మరియు కఫము మీకెప్పుడూ తక్కువగానే ఉంటూ ఉంటాయి అందుకే భారతీయులకు వాత సంబంధిత రోగాలు ఎక్కువ వాగ్భటులంటారు భారతీయులకు దాదాపు డెబ్భై నుంచి డెబ్భై శాతం వరకు వాత సంబంధిత రోగాలే వస్తాయి పన్నెండు నుంచి పదమూడు శాతం వరకు రోగాలు పిత్తమునకు సంబంధించినవి ఇంకా పది శాతం రోగాలు కఫానికి చెందినవి మన దగ్గర కఫరోగాలు అన్నిటికంటే తక్కువ పైత్య రోగాలు కొద్దిగా ఎక్కువ వాతమునకు చెందినవి అన్నిటికంటే ఎక్కువ ఎందుకంటే మనముంటున్నది ఉష్ణదేశంలో కాబట్టి మీరు ఉష్ణప్రదేశాలలో వాతం పెరిగే విధంగా పనిచేయకుండా జాగ్రత్తపడాలి దీనికి సంబంధించి మీకొక ఉదాహరణ చెబుతాను ఈ ఉదాహరణ చెబుతున్నందుకు క్షమించండి మీరు పరుగెత్తారనుకోండి రన్నింగ్ వల్ల వాతం చాలా ఎక్కువగా పెరుగుతుంది మనకి మధ్య ఒక కొత్త ఫ్యాషన్ అంటుకుంది పొద్దున్నే లేవగానే పరుగెత్తడం పరుగెత్తకూడదు నడవాలి నడవడానికీ పరుగెత్తడానికీ భేదం మీకు తెలుసు పరుగెత్తడంలో శరీరం యొక్క వేడిమి ఎంతగానో పెరుగుతుంది అవి వాతాన్ని పెంచుతాయి వాతం పెరిగితే మీ మోకాళ్ళు త్వరగా అలసిపోతాయి మీరే చూడండి భారతదేశంలోని రన్నర్సుంటారు కదా రన్నర్స్ వంద మీటర్లు రెండు మీటర్ల పరుగు పోటీలలో పాల్గొనేవారు వారందరికీ ముప్పై ఐదేళ్ల తరువాత మోకాళ్లు పనిచేయకుండా పోయాయి నేను మిల్కాసింగ్ను కలిశాను బాబు అప్పుడు నేను పరుగెత్తాను కదా దాని ప్రభావం ఇప్పుడనుభవిస్తున్నాను అంటాడు తను ఆయన రెండు నీ జాయింట్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యాయి కాబట్టి భారతదేశం పరుగుతీయడానికి అనువైన దేశం కాదు కనుక మీరు ఉదయమే వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వాక్ గురించి వెళ్ళండి రన్నింగ్ కోసం వెళ్ళకండి రన్నింగ్ చేశారంటే వాతం పెరుగుతుంది వాతం పెరిగిందంటే ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి వాగ్భాటులు చాలా లోతైన విషయం చెబుతున్నారు మీరెక్కడైతే ఉంటున్నారో మీరుండే ప్రదేశం యొక్క వాతావరణ స్థితిగతులు వాటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకోండి మనది దేశం. వేడి గాలి ఉండడం వల్ల వాతం పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి వాతం పెరిగే ఎటువంటి పనిని మీరు చేయకండి అలాగే యూరోప్లో ఉన్నవారి విషయమేమిటి అక్కడ చల్లదనం ఎక్కువగా ఉండడం వల్ల కఫం పెరుగుతుంది ఆ దేశం చల్లగా ఉంటుంది అక్కడి వాతావరణ పరిస్థితులు చల్లగా ఉంటాయి ఆ చల్లదనం వల్ల వారిలో కఫం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వారు ఆ విషయంలో శ్రద్ధ వహించాలి కెనడాలో ఉండేవారు అమెరికాలో ఉండేవారు కఫం పెరగకుండా జాగ్రత్తపడాలి మనకు వాతం పెరుగకుండా యూరోప్లోనూ అమెరికాలోనూ కఫం పెరగకుండా ఉంటే ఇక ప్రపంచమంతా రోగరహితంగా ఉంటుంది పిత్తము సర్వసాధారణంగా సమంగానే ఉంటుంది ఇది ఐదవ సూత్రం ఇలా ఈ ఐదు సూత్రాలు నేను మీకు చెప్పాను రాజీవ్జీ మీ మొదటి సూత్రాన్ననుసరించి సోలార్ కుక్కర్ ఎంతవరకు ఆ చాలా చక్కటి ప్రశ్న ఈ ప్రశ్ననెవరడుగుతారా అని ఎదురుచూస్తూ ఉన్నాను చూడండి నేను చెప్పిన మొదటి సూత్రాన్ననుసరించి సోలార్ కుక్కర్ అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగకరం ఎందుకంటే వాగ్భటాచార్యులేమంటున్నారు సూర్యుని ప్రకాశము పవనం యొక్క స్పర్శ ఈ సోలార్ కుక్కర్ ఎంత అద్భుతమైన పరికరం అంటే దానిలో సూర్యప్రకాశం చాలా ఎక్కువగా సోకుతుంది కాబట్టి సోలార్ కుక్కర్ యొక్క భోజనం చాలా మంచిది అయితే ఏ సోలార్ కుక్కర్ చూడండి ఒక సోలార్ కుక్కర్ ఎలా ఉంటుందంటే దానిలో ఆ డబ్బాను మూసివేసి అన్నం వండటానికి ఉంచుతారు కదా దానిలో ఉన్న డబ్బాలన్నీ అల్యూమినియంతో తయారు చేయబడినవే ఆ విషయంలో జాగ్రత్త మీరు చూసే ఉంటారు కదా సోలార్ కుక్కర్లో ఆ డబ్బాను మూసి ఉంచేది అవన్నీ అల్యూమినియంవే నేను నిన్నే మీతోటి చెప్పాను అల్యూమినియం వంటకు ఏమాత్రం అనుకూలం కాని పరికరం కాబట్టి సోలార్ కుక్కర్ టెక్నాలజీ చాలా మంచిదే అయితే దానిలోని వెసల్స్ మార్చినప్పుడు మాత్రమే అల్యూమినియం వెసల్స్ ఉన్నంతవరకు ఈ సోలార్ కుక్కర్లో వండినది విషమే అయితే సైద్ధాంతికంగా మాత్రం సోలార్ కుక్కర్ భారతదేశం కోసం ఎంతో అనువైన టెక్నాలజీ ఇప్పుడు మీరు అడగవచ్చు మరి దాంట్లో ఏదైనా వెసల్ మార్చి ఉంచవచ్చా అని మార్చండి ఇత్తడిదైనా ఉంచండి కంచుదైనా ఉంచండి దీనికి సోలార్ కుక్కర్ తయారు చేసేవారు సమయం ఎక్కువ పడుతుంది అంటారు నేను చెబుతాను సమయాన్ని తగ్గించుకునే ఆలోచనను మానుకోండి ఎందుకంటే ఇక్కడ టైంను ఆదా చేస్తే అది మరొక చోట పోతుంది హాస్పిటల్లో కాబట్టి సోలార్ కుక్కర్లో ఇత్తడి లేదా కంచు వెసల్స్ వస్తే మీరు వాటిని తప్పకుండా ఉపయోగించవచ్చు అవి విజ్ఞాన శాస్త్రం రీత్యా వాగ్భటాచార్యులను అనుసరించి అత్యుత్తమమైనవి అయితే అల్యూమినియం ఉన్నంత వరకు మాత్రం వాడకండి నాదొక విన్నపం మీరు నన్ను సర్ అని పిలవకండి రాజీవ్ భాయ్ అనండి లేదు భాయ్ అనండి కాని సర్ అని మాత్రం అనకండి మీరు అన్ని క్రొత్త ఇన్నోవేషన్స్ గురించి చెప్పారు మీరు రెఫ్రిజిరేటర్ గురించి చెప్పారు మైక్రోవేవ్ ఓవెన్ గురించి చెప్పారు కానీ మీరు ఎయిర్ కండిషనర్ గురించి చెప్పలేదు ఈవెన్ దాట్ గివ్స్ సిఎఫ్ సిర్ఫ్యూమ్స్ అది నేనింకా పూర్తీ చేయలేదు నేనింకా చెబుతాను చెబుతాను రేపు ఎల్లుండి పద్దెనిమిదో తారీఖు లోపులో ఈ విషయాలన్నీ వస్తాయి వాగ్భటుల సూత్రం వస్తుంది దాని రెఫరెన్స్లో నేను చెబుతాను గౌరవనీయులైన రాజుభాయ్ మీ రెండవ సూత్రాన్ని అనుసరించి మనం వంట వండిన నలభై ఎనిమిది నిమిషాలలోపు తినాలి కదా మరి పిల్లలు ఉదయం స్కూల్కు వెళ్ళి సాయంత్రం వస్తారు వారి విషయంలో ఏం చేయాలి చాలా మంచిది అందుగురించి నేనొక మార్గం చెబుతాను ఉదయం పూటే స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల విషయంలో ఈ సూత్రాన్ని ఎలా పాటించాలి అంటే నేను విన్నవిస్తున్నాను పిల్లలకు ఉదయము భోజనం పెట్టే పంపించండి మీరనవచ్చు వారు తినరు కదా అని వారు తినగలిగేటట్లు నేను మీకో పద్ధతి చెబుతాను మన శరీరానికి తనదంటూ ఒక సైకిల్ ఉంది ఆ సైకిల్ ఏమిటంటే మీరు ఏ ఆహారం తీసుకున్నా ఎనిమిది గంటల తరువాతనే మీకు ఆకలేస్తుంది ఇది శరీరం యొక్క నియమం కాబట్టి పిల్లలకు అదే నియమం వర్తిస్తుంది పురుషులకు స్త్రీలకు అందరికీ శరీరం యొక్క నియమే తిన్న ఎనిమిది గంటల తరువాతే ఆకలి వేస్తుంది గనుక ఆ ముందు రోజు రాత్రి వారికి భోజనాన్ని మరుసటి రోజు ఉదయమే వారికి ఆకలివేసే విధంగా అనువైన సమయంలో పెట్టాలి అంటే ముందురోజు సాయంకాలానికే భోజనం పెట్టండి రాత్రికి భోజనం పెట్టకండి సాయంత్రం ఆరు గంటలకల్లా మీరు వారికి భోజనం పెడితే ఆరు గంటలకల్లా వారికి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకల్లా నిద్ర వచ్చేస్తుంది ఎందుకంటే రెండున్నర గంటల తరువాత అన్నం అరిగి రసంగా మారినప్పుడు బ్లడ్ ప్రెషర్ దానంతటది పెరుగుతూనే ఉంటుంది బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఇక ఆపుకోలేరు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకల్లా మీరు భోజనం పెడితే ఎనిమిది గంటలకల్లా వారికి నిద్ర వస్తుంది ఇక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు మీరు లెక్క ఉదయం నాలుగు గంటలకు అది పూర్తవుతుంది అప్పుడు నాలుగైదు గంటలకు వాళ్లు నిద్రలేచిన తరువాత వారికి ఎంత తీవ్రంగా ఆకలివేస్తుందంటే అప్పుడిక మీరు వారికి చపాతీ పప్పు తినిపిస్తే వారు తిని స్కూలుకి వెళతారు ఈ మార్పు మీరు చేయవలసి ఉంటుంది లేకుంటే మనం పిల్లలకు రాత్రి పది గంటలకు భోజనం పెడుతున్నాం పదకొండు గంటలకు భోజనం పెడుతున్నాం అది రెండు గంటల తరువాత రసమవుతుంది అంటే ఒంటిగంటవుతుంది మూడు నాలుగు గంటలయ్యేసరికి తిన్నది సగం అరుగుతుంది సగం అరగదు ఇక ఉదయం లేచిన తరువాత ఆకలెక్కడ వేస్తుంది కాబట్టి మీరు సాయంత్రం పూట భోజనం త్వరగా తినడం ప్రారంభించండి అంటే అందరూ జైనులుగా మారండి అవును నేను పరోక్షంగా మీకు చెబుతున్నాను జైనధర్మాన్ని పాటించాలి అది చాలా గొప్పది మీరు దాన్ననుసరించాలి అది చాలా మహోన్నతమైనది అని కాదు ఇక్కడ ప్రధానంగా చెప్పేది మీరు ఆచార్యులకు వందనం చేస్తే మంచిదే చేయకపోయినా కనీసం ఆరు గంటలకు భోజనమైతే చేయండి అలా చేస్తే మీరు ఆచార్యులకు వందనం సమర్పించడం కన్నా గొప్ప పని చేసినట్లే ఆచార్యశ్రీ చెప్పేది కూడా ఇదే సాయంత్రం పూట భోజనం త్వరగా తినమని కాబట్టి మీరిలా కొద్దిగా జైనులుగా మారండి మీరు కూడా భోజనం సాయంత్రమే చేయండి రాత్రిపూట పూర్తిగా ఆపేయండి నేను ఎంతో వినమ్రుణ్ణై విన్నవిస్తున్నాను ఈ విషయాన్ని రేపు లేదా ఎల్లుండి మరింత వివరంగా విశ్లేషిస్తాను మీరు రాత్రిపూట భోజనం పూర్తిగా మానేయండి ఎందుకంటే వాగ్భటుల మొదటి నియమం గురించి నేను మీకు చెప్పినది సగమే సూర్యుని ప్రకాశము పవనం యొక్క స్పర్శ వారు ప్రతి సందర్భానికి చెబుతారు తినేటప్పుడు తాగేటప్పుడు ఇక ఆరు గంటల తరువాత సూర్యప్రకాశం ఎలాగు ఉండదు మీకు తెలుసా సూర్యప్రకాశం యొక్క అత్యుత్తమమైనటువంటి పరిణామము విటమిన్ డిని నిర్మించటం సూర్యరశ్మితోటే విటమిన్ డి లభిస్తుంది కనుక మీరు సూర్యప్రకాశం ఉన్న సమయంలోనే భోజనం చేస్తే మీకు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ముఖ్యంగా పిల్లలకు విటమిన్ డి చాలా అవసరం కాబట్టి పిల్లలకు రాత్రిపూట భోజనం మానివేయండి సాయంత్రం ఆరు గంటలకు భోజనం పెట్టండి ఉదయం ఏడు గంటలకు వారు స్కూలుకు వెళ్లే సమయానికి ఎంతో ఆకలి వేస్తూ ఉంటుంది ఆ సమయంలో ఉదయం ఏడు గంటలకి మీరు పరాటా తినిపించినా పర్వాలేదు ఆలూ పరాటా తినిపించినా గోబీ పరాటా తినిపించినా ఏం తినిపించినా పర్వాలేదు ఉదయం పూట భోజనం గురించి నేను తరువాత మాట్లాడతాను ఉదయం పూట భోజనం ఎంత హెవీగా ఉంటే అంత మంచిది బంగాళదుంప పరాటా గోబీ పరాటా ఎన్ని పరాటాలంటే అన్ని పరాటాలు పూరీలు ఎన్ని రకాల వంటలైనా అన్ని ఉదయమే మధ్యాహ్నం పూట అన్నం కొద్దిగా తక్కువ సాయంత్రం ఇంకా తక్కువ కాబట్టి పిల్లలను చక్కగా కడుపు నింపి పంపించండి వారికి లంచ్ యొక్క అవసరమే లేదు వారు స్కూల్ నుంచి రాగానే రెండవ భోజనం పెట్టండి సాయంత్రం ఆరు గంటలకు మూడవ భోజనం నేను కొంతమంది పిల్లల మీద ప్రయోగం చేసి చూశాను రాత్రిపూట భోజనం ఆపడంతో ఉదయం నిద్ర లేవగానే ఆకలి వేస్తుంది వారికి ఇది ప్రకృతి నియమం ఆకలి వేయడం అన్ని జంతువులు అన్ని పక్షులు నిద్రలేవడంతోటే ఆహారం తీసుకుంటాయి మీరే చూడండి పిచ్చుకలు ఉదయం లేవడంతోటే ఆహారం తీసుకుంటాయి ఆవులు గేదెలు దున్నలు మేకలు అన్నీ ఉదయం లేవడంతోటే ఆహారం తీసుకుంటాయి ఎందుకంటే అవి సూర్యాస్తమైన తరువాత ఆహారాన్ని తీసుకోవు ఏ ఆవైనా రాత్రిపూట ఆహారం తీసుకోదు మీరు కావాలంటే పెట్టి చూడండి జెర్సీ ఆవు తప్ప జెర్సీ ఆవు భారతదేశానికి చెందినది కాదు దానికి భారతదేశం తెలియదు కూడా అది రాత్రి రెండు గంటలకైనా తింటుంది కానీ భారతదేశంలో ఏ ఆవు కూడా భారత జాతికి చెందిన ఏ ఆవు ఆరు గంటల తరువాత ఆహారం తీసుకోదు భారతదేశం యొక్క వాతావరణ ప్రభావం అటువంటిది ఈ వాతావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు రాత్రిపూట భోజనం త్వరగా చేయండి ఉదయం పూట త్వరగా ఆకలివేస్తుంది ఇక మీకు ముఖ్య నివేదన ఏమిటంటే ఖాళీకడుపుతో పిల్లలను ఎప్పుడూ స్కూలుకు పంపకండి పాలు తాగివెళ్లారు అని మీరు అనవచ్చు పాలు తాగివెళ్లారు అంటే ఖాళీ కడుపుతో వెళ్లినట్టే అంటే సాలిడ్గా ఏమీ తీసుకోనట్లే భవిష్యత్తులో మీ పిల్లలకు ఎసిడిటీ అల్సర్ పెప్టిక్ అల్సర్ వంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలంటే మీరు ఉదయం పూటే వారికి సాలిడ్ ఫుడ్ పెట్టడం చాలా మంచిది హా ప్లీజ్ మన పూర్వీకులు చెప్పారు మన చరిత్రకారులు చెప్పారు పరివర్తనయే జీవితం అంటే మార్పులన్నీ మంచివి కావా ఒకవేళ మార్పులలో కొన్ని అనుమతించదగవే అయితే ఎటువంటి మార్పులను మనం అనుమతించాలి ఎటువంటి మార్పులను మనం తిరస్కరించాలి ఆ చాలా మంచి ప్రశ్న చూడండి లోకంలో అనుక్షణం పరివర్తన జరుగుతుంది ఇది ప్రకృతి నియమం జీవితానికి ఇదే నియమం వర్తిస్తుంది అది నిజమే అయితే మనం శ్రద్ధ ఏ పరివర్తన మనకు అనుకూలం ఏది ప్రతికూలం అందులో జాగ్రత్త సరిపోతుంది ఈ విషయానికి సంబంధించి వాగ్భటులు ఒక సూత్రాన్ని తెలియజేస్తారు ఇప్పుడు మీరడిగారు గనుక ఆ సూత్రం కూడా చెబుతున్నాను వారంటారు ఏ వాతావరణ పరిస్థితుల్లో భౌగోళిక పరిస్థితుల్లో మీరు ఉంటున్నారో అందులో ఉండగా కలిగే పరివర్తనలు మీకు అనుకూలమే కానీ మీరు ఏ వాతావరణ పరిస్థితుల్లో ఉండరో అక్కడ కలిగే పరివర్తనలను మీరు అనుసరిస్తే అవి ప్రతికూలమైనవి నేనిప్పుడు ఈ విషయాన్ని మరింత స్పష్టంచేస్తాను యూరోప్లోనూ అమెరికాలోనూ గత వంద సంవత్సరాలుగా జరిగిన రీసెర్చ్లన్నీ వారికి ఎంతో అనుకూలం వారికి మాత్రమే రెఫ్రిజిరేటర్ యూరోప్వాసులకు ఎంతో ఉపయోగపడే పరికరం నేను ఇదే ఉపన్యాసాన్ని జర్మనీలో ఇచ్చేటట్లయితే వారికి పూర్తిగా విరుద్ధంగా చెబుతాను నేను వారిని తప్పకుండా రెఫ్రిజిరేటర్ వాడమంటాను మైక్రోవేవ్ ఓవెన్ తీసుకోమంటాను వారికోసం రెఫ్రిజిరేటర్ అనుకూలమే ఎందుకంటే వారి కండిషన్లో ఆ పరివర్తన జరిగింది మన కండిషన్లో జరిగే పరివర్తన మనకు అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఉదాహరణ చెబుతానుంది తిరగలి తిరగలిలో ఒక పరివర్తన జరిగింది మొదట్లో అది లేదు ఇప్పుడు ఆ మార్పు జరిగింది మనము తిరగలిలో ను అమర్చాం మొదట్లో బేరింగ్ ఉండేది కాదు కేవలం మధ్యలో ఒక కీలు మాత్రం ఉండేది దాని దానిచుట్టూ మనమా పైభాగాన్ని తిప్పేవాళ్లం ఆ పైదానికి పట్టుకోసం చెక్కతో చేసినది ఒకటి ఉండేది మేము ఆ చెక్కతో ఉన్న దానికి బేరింగ్ అమర్చాం ఈ పరివర్తన కూడా జరిగింది ఇది మనకు అనుకూలమైనది ఎందుకంటే బేరింగ్ అమర్చడం వల్ల దాని ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అది తగ్గింది ఫ్రిక్షన్ ఎప్పుడైతే తగ్గిందో మనం ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతాం తక్కువ శ్రమతో శ్రమ ఎలాగూ జరుగుతోంది అయితే ఎంత శ్రమతో మొదట మనం ఒక కిలో పిండి తీసేవాళ్లమో ఇప్పుడు అంతే శ్రమతో మనకు మూడు కిలోల పిండి వస్తోంది ఇది కూడా పరివర్తనే అయితే ఇది మనకు అనుకూలమైన పరివర్తన అలాగే మరొక ఉదాహరణ చెబుతాను మా కార్యకర్తలు కొందరు కొందరున్నారు పూనాలో వారు ఎడ్లబండికి బేరింగ్నమర్చారు ఇక్కడ కూడా పరివర్తన జరిగింది క్రొత్త ఎడ్లబండి తయారైంది దానికి బేరింగ్ అమర్చబడి ఉంది దానివల్ల ఏం జరిగింది ఎద్దుమీద శ్రమ తగ్గింది మొదట్లో ఏ ఎద్దు అయితే ఒక టన్ను ధాన్యాన్ని తీసుకువెళ్లేదో ఇప్పుడు అదే ఎద్దు మూడు టన్నుల ధాన్యాన్ని తీసుకువెళుతుంది అది అలసిపోకుండా కూడా ఒక పరివర్తనే కాబట్టి పరివర్తన మన పరిస్థితులకు మన వాతావరణానికి అనుకూలంగా జరిగితే ఆ పరివర్తన ఆమోదించదగదే అదే ఇతరుల పరిస్థితులు ఇతరుల వాతావరణానికి అనుగుణంగా ఏ పరివర్తన జరిగిందో అది మనకు అనువైనది కాదు ఇది దాని వెనుక అర్థం సరేనా అక్కడొక పిల్లవాడు అడుగుతున్నాడు బాబు ఎలక్ట్రిక్ గ్యాస్ ను యూస్ చేయాలా వద్దా ఎలక్ట్రిక్ గ్యాస్ అంత మంచిది కాదు తప్పనిసరి పరిస్థితుల్లో సరే కానీ మీ వద్ద అందుకు మరొక ప్రత్యామ్నాయమేమైనా ఉంటే మాత్రం తప్పకుండా ఉపయోగించండి అయితే ప్రత్యామ్నాయమొకటి ఉన్నప్పుడు మాత్రమే భారతదేశంలో అయితే ఉంది కాబట్టి ఎక్కువ మంచిది కాదు వాతావరణ స్థితిగతులను గురించిన మరొక ప్రశ్న ఇప్పుడు రాజస్థాన్లో గోధుమలెక్కువగా పండుతాయి ఇక్కడ బియ్యమెక్కువగా పండుతుంది మరి ఇక్కడి భోజనంలో మేము బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగించడం సరియైనదేనా ఖచ్చితంగా సరైనదే మీరు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు ఈ తమిళనాడు ఇక్కడ ఉన్న ఏరియా అంతా బెయ్యానికి పేరు కాబట్టి మీరు అన్నమే ఎక్కువగా తినండి ఈ విషయాన్ని మరింతలోతుగా చెబుతాను ఇక్కడి మట్టి ఏదైతే ఉందో తమిళనాడులోని పొలాల నేల ఇంకా రాజస్థాన్లో నేల ఇవి రెండిటికీ భూమ్యాకాశాల అంతరం ఉంది ఇక్కడి నేల ఎటువంటిదంటే అది ఎక్కువ సమయం వరకు నీటిని పట్టి ఉంచగలుగుతుంది రాజస్థాన్ నేలలు ఇసుక నేలలవ్వడం వల్ల అక్కడ నీరు ఎక్కువగా నిలువదు భగవంతుడు చాలా అనుకూలంగా ఇలా చేశాడు రాజస్థాన్లో జనులు ఏ వాతావరణ స్థితిగతుల్లో ఉంటారో ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో వారికి శరీరంలో ఎటువంటి కెమికల్స్ యొక్క అవసరం ఉందో ఆ కెమికల్స్ అక్కడి ఇసుక నేలల్లోనే ఎక్కువగా లభిస్తాయి మీరిప్పుడుంటున్న చోటు రాజస్థాన్కు పూర్తిగా భిన్నం ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత తక్కువ కనుక మీ శరీరానికి ఆ కెమికల్ యొక్క అవసరం చాలా తక్కువగా ఉంది అందుకే ఈ నేలలు మీకు చాలా అనుకూలం కనుక ఇక్కడి మట్టినుంచి పుట్టిన బియ్యాన్నే మీరు ఎక్కువగా వాడండి రాజస్థాన్ నుంచి గోధుమలు తెప్పించుకుని ఉపయోగించకండి ఒకవేళ మీరలా చేస్తున్నట్లయితే మీకు ఇబ్బందులు తప్పవు అందుకే మీరు వాతావరణ స్థితిగతులను దృష్టిలో ఉంచుకోండి ఇక్కడ బియ్యం ఎక్కువగా పండుతుంది కనుక మీరు అన్నం ఎక్కువగా తినండి ఇప్పుడు మీతో వచ్చిన సమస్య ఏమిటంటే మీరు రాజస్థాన్ నుంచి రానైతే వచ్చారుగాని మీరు రాజస్థాన్ను ఇంకా వదలలేదు మీరు వదలలేరు అదే సమస్య మనం బీహార్ నుంచి వచ్చామనుకోండి కేవలం స్థానభ్రంశం మాత్రమే జరిగింది కానీ మనసు మాత్రం మారలేదు మనసు ఇప్పటికి రాజస్థాన్ లోనే ఉంది అంటే నేని విషయాన్ని ఇలా చెబుతాను మీకు అక్కడ అనుకూల పరిస్థితులు వచ్చేస్తే మీరు మళ్లీ తిరిగి రాజస్థాన్కే వెళ్ళిపోతారు అంటే మీ మనస్సు రాజస్థాన్ ను ఇంకా వదలలేదు మీ మనస్సు ఇంకా వదలలేదు గనుకనే మీ రుచులు ఇంకా మారలేదు ఇదంతా మనసు ఆడే ఆట తోటే రుచులు అభిరుచులు అన్నీ మేళవించబడి ఉన్నాయి మనసు వదలలేదు కనుకనే రుచికూడా వదలలేదు అందుకే మీరు గోధుమలు తెప్పించుకుంటారు రొట్టెలు తయారు చేసుకుని తింటారు మీ రుచికోసమైతే అది మంచిదే కాని పోషక విలువల దృష్ట్యా మాత్రం అన్నమే మంచిది బహుశా ఇప్పటికీ మీరొక బ్యాలన్స్ చేసుకుని ఉంటారు రొట్టెకూడా తింటూ ఉంటారు అన్నం కూడా తింటూ ఉంటారు అంతే కదా సరే అలాగే కొనసాగని వండి మీ మనస్సును మార్చడం నాకిష్టంలేదు ఎందుకంటే మీరిక్కడ పర్మనెంట్గా ఉండాలని నేను కోరుకోను ఏ రోజైనా రాజస్థాన్ తమిళనాడు కంటే మెరుగుపడితే మీరు వెళ్ళిపోవచ్చు నేను కోరుకునేదిదే కనుక స్వదేశీయత దృష్ట్యా అది మంచిదే కాబట్టి మీరు మనస్సును ఇంకా ఆరోగ్యాన్ని చేసుకోండి బ్యాలెన్స్ చేసుకోవడమంటే మీరు కొద్దిగా రొట్టెలు కొద్దిగా అన్నము రెండు తినండి ఆ రకంగా చేయండి కొద్దిగా ఇడ్లీ తినండి కొద్దిగా హల్వా తినండి ఇడ్లీతో పాటుగా హల్వా తినండి బ్యాలెన్స్ కోసం కొద్దిగా దోశ తినండి దానితో పాటుగా సజ్జలతో చేసిన రొట్టె కూడా తినండి ఇది నేను మీకు చెబుతాను రాబోయే కాలంలో మీరు దేనితో పాటు ఏమేం తినాలి ఏ విధంగా తింటే మీ బ్యాలెన్స్ నిలిచి ఉంటుంది అన్నది కాబట్టి మీరు ఆరోగ్యం విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే మనస్సు బాధపడితే కూడా ఆరోగ్యం పాడైనట్లే ఇది కూడా నేను చెబుతూ ఉంటాను మీరు రొట్టె తినకపోతే మనస్సు పాడవుతుంది దానితో దాని ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేయండి చెప్పండి మీ ప్రశ్నేమిటి రాజీవ్ భయ్యా మీరన్నారు అల్యూమినియం ఆహార పదార్థాల విషయంలో ఏమాత్రం పనికిరానిదని అయితే ఈ రోజుల్లో ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే ఫాయిల్ ఇవన్నీ కూడా అల్యూమినియంవే సైంటిఫిక్గా ఈ మధ్య జనులు అంటారు అల్యూమినియంతో తయారు చేయబడిన దాంట్లో ప్యాక్ చేయడం వల్ల మీ పదార్థం ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది అంటారు దీనిపై మీరు కొద్దిగా వ్యాఖ్యానించండి నేను మీకు ఒకే విషయం విన్నవిస్తున్నాను ఈ విషయంపై నేనెన్నో పరిశోధనలు చేశాను మీరు ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి ఉపయోగించే అల్యూమినియం ఫాయిల్ ఏమాత్రం మంచిది కాదు మీరడగచ్చు మరి ఎందులా ప్యాక్ చేయాలి అని ఆహార పదార్థాలను వస్త్రంలో ప్యాక్ చేయడం అన్నిటికంటే ఉత్తమం వస్త్రంలో పల్చటి బట్టలుంటాయి కదా పూర్తిగా పల్చటివి వాటిలో మీరు రొట్టెలను మూటగట్టి ఉంచితే అదే ప్రపంచంలో అత్యుత్తమమైన ప్యాకింగ్ వైజ్ఞానిక శాస్త్రం రీత్యా అది చాలా మంచిది పళ్ళుచటి నూలు వస్త్రంలో రొట్టెలను మూటగట్టడం ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్యాకింగ్